ఏం చేద్దాం బ్ర సూతం యసుప్రభ పరుశుల దేవా నీతి మంత్రుల మహోమంతుల శక్తిమంతుల ఇతరనైనా పరుశుల దేవ నీతి మంతుల యేసుప్రభ నా దీవానికి శోతం ఆ కలవనిశ్వర ప్రభ మా పాపం శాప రోగాలు భరించి లేక ప్రభా మూడు రోజులు తిరిగి లేసి అలాగే మీరు అత్తంత కొనుక్కొని నీ సొత్తుకు తీసుకుని యేసుప్రభ నా దీవానికి చూద్దాం యశు ప్రభా ఇంకా మీ హాయస్ తొలగించండి మా బలంతా తొలగించి మీరే బలవంతు కదా మీ బలం మాకు కావాలా అలానే మీరు కారించండి నా దీవానికి శోతం అలరియా నీ యొక్క పోలీగా మీ యొక్క అల సమంగా మీరు మాకు మార్చిన వేశ్వర్రభ రాణి బిడ్డలు నడిపించి ఆటగిదాలు కాల్చేయండి నా దీవానికి రాక సమీపం ఉంది ఇద్దరు మాకు ఇచ్చిన యేశప్రభ ఎంతోమంది చూడలేక ఉన్నారు కానీ ఈ యొక్క నీ తలంపు నీ ఆలోచన మా నెరవేర్చుకోండి పరిశుద్ధాత్మ సహాయం చేయండి మా సబుద్ధి తొలగించి అలరియా మీరు ప్రభా ఆత్మ ధర నడిపించి అలరియా పాటధర వాక్యం మాట్లాడి నడిపించి ఆ మీరుండి మీరు సహాయం చేసి అలాంటి ఆటగా తొలగించి సైతాన్ని గద్దించే ఉనేసిన ప్రశ్న అమీన్ అమీన్ అమీన్ అట్లానే ఒక పాట పాడండి మానవ బ్రదర్ నీవే నీవే హెచ్చాలి నిన్నే నిన్నే తగ్గాలి నాలో నాని ప్రేమ పొంగి పారాలి నాలో నాని ప్రేమ పొంగి పారాలి ఎసయ్యా ఎసయ్యా నీవే నీవేర్చాలి నేనే నేనే తగ్గాలి నాలో నాని ప్రేమ పొంగిపరాలి నాలో నాని ప్రేమ పొంగిపరాలి ఇక్కడ వరి కాలంలో ఈ కోతా కాలంలో అంతే కాలంలో నీ సన్నది కావాలి ఈ కడవరి కాలంలో ఈ కోతా కాలంలో అంతే కాలంలో నీ సన్నది కావాలి గుండె మండాలి గుండె రగడాలి సల్లారి గుండెల్లో నా వేడి పుట్టాలి నిద్రించుతున్న వాలి నిన్ను కట్టాలి ఎసయ్యా ఎసయ్యా నీవే నీవే వేర్చాలి నేనే నేనే తగ్గాలి నాలోనని ప్రేమ పొంగి పారాలి నాలోనని ప్రేమ పొంగి ఈ కడవరి కాలంలో ఈ కోతా కాలంలో అంతే కాలంలో నీ సంద కావాలి గుండె మంటాలి గుండె రగరాలి సల్లారి గుండెల్లో నవీని పుట్టాలి ఆమె ప్రజలు నే నడచిన వేళలలో ములు నేనడేళలలో కంటి పాపవలెనన్ను కొనుకాపాడును కంటి పాపవలెనన్ను కొనుకాపాడును ప్రభువైనసునకు జీవితమంత పాడుదం ప్రభువైనసునకు జీవితమంత పాడుదం జడియను బెదరను నాయసునతు నుండగా జడియను బెదరను నుండగా మరణపు లోయలలో నేనడిన వేలలో మరణపులోయలలో నేనడిన వేలలో నీ దూడ్డు కర్రాయూ నీ దండము ఆదరించును నీ దొడ్డు కర్రా నీ దండము ఆదరించును నా గిన్నె పొర్లోచున్నది శుద్ధాత్మతో నిండెను నా గిన్నె పొర్లోచున్నది శుద్ధాత్మతో నిండేను జడియను బెదరను నా యేస్తునతో నుండగా జడియను బెదరను నా యేస్తునతో నుండగా అలలాతో కొట్టబడినా నా వలు నేనుండగా అలలాతో కొట్టబడినా నా బలోనే నుండగా ప్రభు ఏ సుకృపనను విడువా కపాడును ప్రభు ఏ సుకృపణు విడువాక కాపాడును ఆ దారికి చెచును జడియను బెదరను నాయసునతునుండగా జడియను బెదరను నాయస్తునతుండగా పర్వతాంలు తొలగినను మేటలు తరిల్లినను పర్వతంలు తొలగినను మేటలు తరిల్లినను నీ కృపణను విడువాదు నీ నిబందన తొలగాదు నీ కృపనను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ నీతి సమాధానంలే నన్ను నడవజను నీ నీతి సమాధానంలే నన్ను నడవజయను జయను నా బెదరను నాయసునతుండగా జడియను బెదరను నాయసునతుండగా గాడాకారములు నేనడిన వేళలలో గాడాకారములు నేనడిన వేళలలో కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును కంటి పాపవలె నన్ను క కునుకాపాడును ప్రభువైనసునకు జీవితమంత పాడుదం ప్రభువై నయేసునకు జీవితమంతా పాడుదం జడియను బెదరను నాయసునతో నుండగా జడియను బెదరను నాయసునతో నుండగా హలో లియా థ్యాంక్ యూ బెదర్ ప్రెసిడెంట్ నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నిను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్నయేసువందనమయ్యా కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమన్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహకు మహామధురమైనది పాల వంటిది జంటె వంటిది నా జిహకు మహమ్మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగటగల ఊబి నుండి లేవని ెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నన్ను నడిపెను సత్యమైన మార్గములో నన్ను నడిపెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది అపవాది అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి వాక్యమై సంపూర్ణుడా వాక్యమన్నయే సువందనమయ్య కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న ఉన్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాదలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది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 నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరనిచ్చేది నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరనిచ్చేది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 నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లా ప్రభువా నీవే మాట్లాడుమయ నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా హలే మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం జానిద్దాము ప్రభు అయిన నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ అయ్యానికి వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులనైనా స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా ఈ దినం వరకు ప్రవాణయినా మీరు మమ్మల్ని కంటి పాప వలే కాచి కాపాడ్డారు ప్రభా దివారాత్రంలో ప్రభానైనా మీరేనైనా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు మీరు ఎక్కల మాకు ఆశ్రయం ఇచ్చినయనా మీరే ప్రవాణయినా పగలు కలిగే దెబ్బైనను రాత్రి వేళ కలిగే దెబ్బైనను చీకటిలో సంచరించే బాణాలైనను ఏటినైనా కానీ ప్రభావ అటు అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడి ఈ దినం ప్రభాని యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకొని ప్రభానైనా సజీవమైన దేవుడు ప్రభ నీ సన్నిధిలో నీతో ఉండే నీతో కలిగి నాయన సాహవాసం కలిగే ఈ యొక్క భాగ్యము ధన్యతా ప్రభా ఈ దినం మీరు అనుగ్రహించినందుకు మీకే వందనాలు మీకే స్థుతులు మీకే స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగయుగంలో కలుగును గాక అలెలిగా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నా ప్రభావ అవును తండ్రి మీరు కృపాసత్య సంపూర్ణమై మా మధ్యలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభాన మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రిని వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయన నా స్థానంలో మీరుంటే ఎట్లా వాక్యాన్ని ఉపదేశిస్తారో ప్రభా ఆ రీతిగా మీరే నాలో ఉండి మాతో మాట్లాడమని నాయన మీరే నాయనా మాట్లాడితే ప్రభా నాయన ప్రతి మోకాలు మీదుట వంగుతుంది ప్రభ ప్రతి నాలుక మీరే దేవుడని అంగీకరించాలా మారు పొందాల ప్రభా కాబట్టి మీరే నాయన మాతో మాట్లాడమని నాయన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ఇక్కడ యుహాను సువార్త ఒక వాక్యం ఉంది యుహాను సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఆది ఎందు వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి చూడండి వాక్యము మన ప్రభువే కాబట్టి చూడండి మనము ఆయనతో సావాసం చేయడం అంటే ప్రతి దినము ఆయనతో సావాసం చేయడం ఆయనతో సంభాషించడం అంటే ఈ వాక్యమే మన ప్రభు కాబట్టి ఆయన వాక్యాలు మనం ధ్యానించుతున్న ప్రతిసారి ఒకవేళ మనం కృంగిపోయి ఉంటే మన ప్రభు మనల్ని ఆదరిస్తాడు ఒకవేళ మనం బలహీనంగా ఉంటే మన ప్రభు బలపరుస్తారు ఒకవేళ మనం పాపంలో ఉంటే ఆయన సరైన మార్గంలో ఆయన త్రోవలకి మనల్ని నడిపిస్తాడు కాబట్టి ప్రతి దినము మనం దేవుని వాక్యంలో సావాసంగా ఉంటేనే లేదంటే ముందు ముందు దినాలన్నీ భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం ఏదొక విషయంలో తప్పిపోతాము కాబట్టే మన ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుండేంటంటే మనం వాక్యంని ఎక్కువగా దేవుడితో గడపాలని మన ప్రభు చెప్తుండు ఎందుకంటే ఈ వాక్యమే సజీవమై రెండంచులో వాడిగల కడ్గము కాబట్టి ఇది నువ్వు ధరించుకోవాలా ఈ వాక్యాన్ని నువ్వు సర్వంగా కవచంలాగా ధరించుకోవాలా అప్పుడే నువ్వు ఈ లోకంలో నిలబడగలవు పడేసే ఎన్ని బాణాలైనా కానీ వేటినైనా నువ్వు ధైర్యంగా ఎదుర్కొని నిలబడి జయించగలుగుతావు కాబట్టి మీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడంటే మన హృదయమంతా దేవుని వాక్యం నిండి పొంగి పొర్లేలాగా ఉండాలా అప్పుడే వాడు ఎన్ని రకాలుగా శోధించినా ఎన్ని రకాలుగా వాడు మనల్ని ప్రలోభాలకి గురి చేసినా నువ్వైతే బెదరవు నువ్వు కృంగిపోవు నువ్వు ఏ స్థితిలో పో ఎక్కడికైనా వెళ్ళు నువ్వు గాఢాంధకారలో ఎలాకైనా వెళ్ళు ఏ స్థితిలో వెళ్ళినా నువ్వు వెళుతుంది దేవుని వాక్యాన్ని ధరించుకొని వెళ్తున్నావు కాబట్టి ఆయన వెళుతురు ఈ వాక్యం కాబట్టి చీకటి అంతా పారిపోతుంది ఏది నీ ఎదుట నిలవబడలేదు కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే ఇక్కడ కీర్తనల గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచనము యహోవాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది ఐదో వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి కాబట్టి చూడండి యహోవాక్యము యథార్థమైనది కాబట్టి మనము అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడితే అర్థం ఏం చేస్తుందంటే నువ్వు వంద కోటి వంద కోట్లో నీకు ఉండే ఆస్తిపరుడు నువ్వు ఏం లేని దిగంబరిగా ఉన్నవాడివైనా నువ్వు ఎవరివైనా అద్దం దగ్గర నిలబడితే అద్దము ప్రతిరూపం ఏం చూపిస్తుంది నీ స్థితిని చూపిస్తుంది మనం అందరం అద్దంలో చూసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో కదా నువ్వు మురిగిపోయిన షర్ట్ వేసుకుంటే మురిగిపోయినట్టే చూపిస్తుంది నువ్వు మంచి షర్ట్ వేసుకుంటే మంచిగా చూపిస్తుంది నువ్వు తెల్లగా ఉంటే తెల్లగా చూపిస్తుంది నల్లగా అంటే నీ గుణం ఏంది నీ స్థితి ఏంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అద్దము అది పర్ఫెక్ట్గా నీ ప్రతిరూపాన్ని చూపిస్తుంది కదా కాబట్టి చూడండి దేవుని వాక్యం ఒక అద్దము లాంటిది కాబట్టి అక్కడికి వస్తే నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా నువ్వు ఎవరివైనా నీ స్థితి దేవుడు చూపిస్తాడు అద్దము కప్పిపుచ్చదు కదా అద్దము పనేంది నువ్వు ఎట్లా ఉన్నావు అది రిజల్ట్ చూపియాలా మన ప్రభువు కూడా అంతే మన జీవితాలను ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉంటాడు కదా కాపాలు కప్పిపుచ్చడు ఆయన సమర్థించడు కదా అయన త్రోసి వెయ్యడు కాబట్టి చూడండి యహోవ వాక్యము యదార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది కాబట్టి చూడండి మన ప్రభువే యథార్థవంతుడు కాబట్టి యహోవ వంటి యథార్థవంతుడు ఒకడును లేడు పరిశుద్ధమైన దేవుడు ఒకడును లేడు ఆయనను మించిన ఆశ్రయ దుర్గం ఏదీ లేదు కాబట్టి ఆయన చేయనదంతయు నమ్మకంగా ఉంటది ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన ప్రభు కాబట్టి నువ్వు కూడా నమ్మకంగా ఉండాలా కదా వేషధారుల్లాగా జీవిస్తే వేషదారు లాంటి గుణం నీలో ఉంటే మనం ఏ మాత్రము మనలో యథార్థత ఉండదు ఎందుకంటే ఈ వాక్యం యథార్థమైనది కదా అద్దము కూడా యథార్థతనే అది అది ఎవడొచ్చి నిలబడ్డా ఓటీసురుడు వచ్చి నిలబడ్డా వాడి విధానం ఒకటేలాగా చూపిస్తుంది పేదవాడు వచ్చి నిలబడినా ఎవడైనా అద్దం ముందు నిలబడితే అది ఒకేలాగా చూపిస్తుంది అంటే అది యథార్థంగా ఉంది మనలో కూడా అలాంటి యథార్థత ఉండాలా కాబట్టి చూడండి దేవుని వాక్యం మనలో ఉంటేనే నువ్వు యథార్థంగా జీవించగలవు కదా నీ హృదయము శుద్ధి అయి ఉంటది ఎందుకంటే చూడండి హృదయమే కదా దేవుని పరిశుద్ధమైన స్థలము ఆలయము కాబట్టే ఈరోజు మన హృదయాల్లో ఎంతమందికి యదార్థంగా ఉంది కాబట్టి నువ్వు యదార్థంగా లేకపోతే నువ్వు దేవుని పట్ల నమ్మకంగా నువ్వు ఉండలేవు వేషధారకులాంటి జీవితమే అన్నట్టు కాబట్టే చూడండి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండి ఉన్నది చూడండి మనందరికీ తెలుసు కదా నీతిమంతుడు మన ప్రభువే కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుని వాక్యమే యదార్థమైనది కాబట్టి ఎప్పుడైతే ఆ యథార్థమైన వాక్యాన్ని నువ్వు యదార్థంగా నీ హృదయాన్ని మలుచుకుంటావో అంటే ఈ విన్న వాక్యాలు మనం ధ్యానించే వాక్యాలు నువ్వేం చేయాలా నీ హృదయంలో నాటుకుంటే నీ హృదయమంతా శుద్ధి అయిపోయి అది యథార్థంగా అయినప్పుడు నువ్వు అప్పుడు దేవునికి నమ్మకంగా జీవించగలం పాపాన్ని చూసి నువ్వు అసహించుకోగలం లోకాన్ని చూస్తే నీకు మనసు రాదు లోకస్తు లాంటి ఆలోచన నీకు ఉండనే ఉండదు లోకస్తుల్ లాంటి మాట తీరు నీకు ఉండదు లోకస్తు లాంటి మనసు నీకు ఉండదు కదా యదార్థమైనది కదా దేవుని వాక్యం కాబట్టే నీ జీవితం కూడా యథార్థంగానే ఉంటది కదా పైకి ఒక మాట లోపల ఒక మాట హృదయమేమో చెడుతనము పైకేమో మంచితనము కదా ఈరోజు ఉందా లేదా లోకమంతా ఎందుకంటే వాక్యానుసారంగా నడుచుకునే జీవితం ఎవరిలో ఉంది నన్ను నేను ప్రశ్నించుకోవాలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి కదా మనము ఎంతకాడికి ఎదుటివారి కంట్లో నలుసులో ఎదుటి వారిని చూస్తున్నాం కానీ మనం అసలు యదార్థంగా ఉన్నామా అసలు క్రీస్తు కలిగిన మనసు మనకుందా క్రీస్తు కలిగిన మనసు నీకుంటే నువ్వు ఒక్క క్షణం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయవు కదా ప్రయాస కదా ఆయన ప్రయాసపడి లేదా ప్రభు ఒక్క స్త్రీ కోసం సమరయపట్నం పోయిండు ఆయన ఎంతగా నడుచుకుంటూ సువార్థ ప్రకటించుండా లేదా ఈరోజు మనలో అలాంటి ప్రయాసం ఉందా కదా అలాంటి ప్రయాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అది వేషధారణ కాదా ఈరోజు లేరా వేషధారకులు మనలో లేరా మనం కాబట్టి ఎందుకు దేవుడు చెప్తుండంటే నువ్వు యథార్థంగా దేవుని వాక్యాన్ని ధరించుకొని నువ్వు ఆ రీతిగా నిృదయాన్ని మలుచుకోలేకపోతే నువ్వు ఆయన పట్ల నమ్మకంగా ఉండలేవు కాబట్టి ఆయన నీతిని నువ్వు అనుసరించి నడుచుకోలేవు ఆయన న్యాయ పోలేవు అందుకు అక్రమం చేయి మీరు నా యుద్ధ నుండి పోండి అంటే ఎందుకంటే నీ నామంలో మేము ప్రవచించినాం నీ నామంలో మేము అద్భుతాలు చేసినాం నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినాం అని అంటే ఎప్పుడు ప్రభు చూస్తే ఆయన కన్నులు చూస్తే వీళ్ళలో ఏం లేదు యథార్థత లేదు వేషధారణ జీవితం కాబట్టే చూడండి అప్పుడు ఆయన నీతి నీలో లేకపోతే ఆయన న్యాయ ప్రకారంగా నువ్వు నడుచుకోపోతే నువ్వు అక్రమంగా నడుచుకున్న వాడివా కదా చూడండి ఎవరైనా కానీ నేనైనా నువ్వైనా ఎవడివైనా కానీ నువ్వు ఎంత సేవకుడివైనా కావచ్చు ఎంత అభిషేకం ఉన్నవాడివి కావచ్చు ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద మందిరాలకి నువ్వు ఫౌండర్లో కావచ్చు ఎవ్వడైనా కానీ నువ్వు వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకపోతే నువ్వు ఖచ్చితంగా అబద్ధికుడివే నేనైనా నువ్వైనా ఎవ్వడైనా కదా క్రీస్తు కలిగిన హృదయం లేకుండా క్రీస్తు కలిగిన మనస్సు లేకుండా క్రీస్తు కలిగిన జాలి ఇవి ఏమీ లేకుండా ను ఆయనని వెంబడిస్తున్నానని ను చెప్పుకొని ను ప్రవచించినా ఏమైనా చేసుకో నువ్వు కానీ నువ్వు మాత్రం ఒక అబద్ధికుడివే నువ్వు ఒక వేషధారకుడివే కాబట్టి చూడండి ఆయన నీతి నీలో ఉంటే నువ్వు ఎదుటి వారిని చూసి జాలి పడతావు ఎదుటి వారితో మంచిగా మాట్లాడతావు ఎదుటి వారితో సమాధాన పడగలుగుతావు ఈరోజు ఎక్కడ ఉంది అలాంటి సమాధానం చూడండి ఒకే గ్రూప్లో ఉన్నా ఒకే చర్చిలో ఉన్నా లేదు ఎందుకంటే మనుషులంతా చెడుతనమే కదా యథార్థత ఎక్కడ ఉంది ఈరోజు క్రైస్తవ సంఘాల్లో లేదా మనం ముందు లేదా ఎక్కడ జరుగుతున్నా ఎక్కడుంది చూడండి నిన్ను మంచిగా ఉంటే నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు లేకపోతే దూరం పెట్టేస్తావు అందరూ ఉన్నారు కదా ఈ సంఘం వాళ్ళు వీళ్ళకి మంచిగా ఉంటే ఈ సంఘం వాళ్ళు వాళ్ళు వాళ్ళు పిలిపించుకుని వాక్యాలు చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు అంటే ఎవుడుకు తగినట్టు వాడు ఉంటే మీరంతా బుద్ధి లేని వాళ్ళని ఎవరు చెప్పాలా దేవుడు అందుకు ప్రభు చెప్పిండు బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు కునికి నిద్రిస్తే అప్పుడు ఇంకొక మనిషి వచ్చి కేక వేయాలన్నట్టు అది మన ప్రభుే కదా ఈరోజు అదే జరుగుతుందా లేదా క్రైస్తవ సంఘాల్లో చూడండి ఎందుకు మన ప్రభు ఈ మాట చెప్తుండంటే నువ్వు యదార్థంగా జీవించాలా కదా నువ్వు దేవు ఆది ఎందు వాక్యము దేవుని యొద్ధ ఉండే దేవుడే వాక్యం అంటే ఈరోజు ఆయన వాక్యమే యదార్థమైనది కదా ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వు యథార్థవంతుడివి అలా లేకుండా నువ్వు దేవుణ్ణి నమ్మి ఏదో నేను ఆయన నా వచ్చిండు మరణించిండు ఏదో పోయి నేను వచ్చినాను వస్తున్నాను పోతున్నాను అంటే కాదు కదా వాక్యానుసారంగా లేని జీవితము అది ఆయన తగినట్లు ఎట్లా అవుతుంది ఆయన అడుగు జాడలో నడుచుకున్నట్టు ఎట్లా అవుతుంది కాబట్టి వీళ్ళంతా అపర్దికులు అన్నట్టు వేషధారకులు అన్నట్టు ఎవరైనా కావచ్చు నేనైనా నువ్వైనా కాబట్టి ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుచుకోలేని జీవితం ఉంటే నువ్వు ఎట్లా ఆయన నీతిని ప్రేమించగలవు ఎట్లా ఆయన న్యాయం ప్రకారంగా నువ్వు నడుచుకోగలుగుతావు కాబట్టి చూడండి ఈరోజు లోకం అట్లా ఉందా లేదా కాబట్టి ప్రభు చెప్తుండు ఇప్పుడన్నా మన జీవితాలు వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు ఉండాలా లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడు నువ్వు ఇరవై గంటలు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా దేవుడు చూడ్డు అందుకే కొంతమంది ప్రార్థనలకు జవాబులు రానే రావు ఎన్ని సంవత్సరాలు కూర్చొని ప్రార్థన చేయి రానే రాదు కదా ఎందుకంటే చెప్పిండు ప్రభు నువ్వు సమాధాన పరిచేవాళ్ళు దేవుని కుమారులు నువ్వు సమాధాన పడితే రిజల్ట్ వస్తుంది నువ్వు వాక్యానుసారంగా మనం ఎప్పుడన్నా నడుచుకుంటామా ఇప్పుడు రవి బ్రదర్ మీద నాకు కోపం ఉందనుకో నేను ప్రార్థన చేస్తే మా ఇద్దరి మధ్య ఎట్లా వస్తుంది దేవుడు వాక్యమై ఉండేనన్నప్పుడు పోయి రవి రవి బ్రదర్తో పోయి సమాధాన పడాలా లేదా అప్పుడు కదా నువ్వు వాక్య ఎక్కడ ఉంది ఈ రోజు చెప్పండి ఏ క్రైస్తవుల్లో ఉంది నీలో ఉందా నాలో ఉందా ఇలాంటి జీవితం అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించిన వాడి వద్ద నువ్వు చూడు నువ్వు ఎప్పుడు వాక్యాన్ని పట్టుకోవాలి ఇది రెండు అంచులో వాడిగల కడ్గం కదా దాన్ని పట్టుకొని నువ్వు పోవాలా కానీ నువ్వు ఏ రోజు పోలేదు కదా అందుకే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా జవాబులు రానే రావు ఎందుకంటే ఎప్పుడు వాక్యాన్ని నువ్వు నమ్మలేదు నమ్ముంటే వాక్యానుసారంగా నడుచుకుంటే నీకు రిజల్ట్ వచ్చేది కదా కానీ నువ్వు ఆ రీతిగా నడుచుకోకపోతే ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎలా వింటాడు చెప్పండి నా మీద నీకు నమ్మకం లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఏమన్నా అర్థం ఉంటుందా చెప్పండి నేను మిమ్మల్ని నమ్మకుండా మీ పట్ల నాకు ప్రేమ ఉందంటే ఏమన్నా అర్థం ఉందా ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉన్నాం కదా ఆయన నమ్ముతో నమ్మం నమ్మితే వాక్యానుసారంగా నువ్వు చేస్తే రిజల్ట్ వస్తుంది కానీ వాక్యానుసారంగా చెయ్యం కదా మనలో తగ్గింపు మనలో ఎదుటి పట్ల ప్రేమ ఉండదు మంచితనం ఉండదు ఇవి ఏమీ లేకుండా నేను దేవుణ్ణి నమ్మినాను నేను ఆయన వస్తే ఎదుట నిలబడతాను అని చెప్పుకుంటే నీకేమీ ప్రయోజనం చెప్పండి ఎవరికైనా ఎవరికీ ప్రయోజనం ఉండదు కదా ఈ రోజు ఎందుకు దేవుడు చెప్తుందంటే మనము వాక్యాలు దేవుడి ఇచ్చింది మనకే కదా అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలన్నీ ఇచ్చిండు కదా వాటిని పట్టుకొని నడవాలన్నట్టు కదా కానీ ఏ రోజు ఆ రీతిగా మనం నడవకుండా ఇంట్లో ఉండి ఎక్కడుండి ఏం చేస్తే ఏమి రాదు అది నువ్వు అనుకోవచ్చు కానీ రోజులు గడిచిపోతాయి కాలాలు గడిచిపోతాయి కానీ నువ్వు అనుకున్నది మాత్రం ఆ సమస్య అట్లానే ఉండిపోతుంది ఎందుకంటే వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి వాక్యం నమ్ముంటే ట్రై చేస్తావు వాక్యం పట్టుకొని అప్పుడు జరుగుతుంది కార్యం కానీ అది జరగలేదంటే नुक्यामे नम इंका नमक नुंता भक्ति चूप देवेदे मन भक्ति व्यर्थमे मु नमाल मन आईन नमड़े विश्वास वस्श्वास वे नीलों क्रिय अब मुल्पते गोप अद्भुता मन सेवई मन जीवित जो क्या भर्त मध्य समाधान लेदे चूँ क्रैस्क्यधान पड़े प्रयत्न चयला अब एट कार्यम इन रोजल प्रार्थना सेवरी नेना कदा నేను ఎవరు అయినా కానీ చూడండి ఇది అర్థము లాంటిది అబద్ధం ఉండదు అన్నట్టు అర్థం అబద్ధం చేయదు అది ఉన్నది ఉన్నట్టే చూపిస్తది కదా ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉన్నారంటే సమాధాన పరుచువారు ధన్యులని దేవుడు చెప్పిండి ఏ రోజు నువ్వు సమాధాన వాక్యాన్ని నమ్మి నువ్వు ముందుకు వెయ్యిపోతే నీకు నీ జీవితంలో మేలు పొందుతావు దేవుణ్ణి చూడండి ఇది చూడండి ఇది గురితనమా కదా ఈ రోజు క్రైస్తవులు అట్లా లేరా లోకమంతా ఎందుకంటే ఇది సైతాన్ని ఏం చేస్తారంటే కుయుక్తుతో మోసపరచడం అన్నట్టు తెలివి కళ్ళవాలి కదా అవ్వడా ఆదామ అవ్వాలి కూడా తెలివి కళ్ళవాలే కదా దేవుడి దగ్గర ఉన్నవాళ్ళు ఆయన స్వరూపంలో ఆయన పోలిక ఉంటే జ్ఞానం ఉంటుంది కదా కానీ అవ్వ కుయుక్తి చేత ఎట్లయితే మోసపోయినో ఈ రోజు క్రైస్తవులు మోసపోయి ఏడుస్తుంటే ఎంతకాలం నువ్వు ఏడుసినా కూడా ఏం రాదు కదా నువ్వు నమ్మినప్పుడు వస్తుంది నీ జీవితంలో అద్భుతము మేలు కాబట్టి దేవుడు చెప్తుండ మనకి ద్వితీయాపదేశండంలో ఇరవై లో పద్నాలుగు నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచుండను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను కదా నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు కదా నీ పాలెంలో సంచరించుచుండను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా నువ్వు చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను ఇప్పుడు చెప్పండి పాలెము అంటే హృదయమే కదా నువ్వే కదా యహోవ వాక్యము యథార్థమైనది అన్నప్పుడు ఈరోజు నీలో వాక్యానుసారంగా నడుచుకునే జీవితం ఉంటే వాక్యం ప్రకారంగా నమ్మకంగా నువ్వు దాని ప్రకారంగా ముందుకు వెళ్ళిన వాడు అయితే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు కదా కానీ ఈరోజు ఎక్కడ ఉంది పరిశుద్ధమైనది చెప్పండి నాలో ఉందా మీలో ఉందా కదా కాబట్టే దేవుడు చెప్తుండు ఎప్పుడు నీ శత్రువులు నీకు అప్పజెప్పుటకు కదా ఎప్పుడంటే ఈ వాక్యాన్ని నమ్మి నువ్వు నడుచుకున్నప్పుడు జరుగుతుంది నీ జీవితంలో గొప్ప కార్యం నమ్మనప్పుడు ఏం జరుగుతుంది చెప్పు కదా కాబట్టే చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఎట్లా ఉందంటే క్రైస్తవ సంఘము మనము ప్రార్థన చేసిన దాని మీద కూడా నమ్మకం ఉండదు కదా చాలా మంది ప్రార్థన చేసి చూడండి నమ్మకం ఉండదు కదా మనకు చెప్పిండ లేదా ప్రభు మీరు ప్రార్థన చేసినప్పుడు అల్లా అడిగినది ప్రతిదీ నమ్మి ఉండమని చెప్పిండు దేవుడు ఉన్నాడని నమ్మువాడు దేవుడు వద్దకు వచ్చివాడు తనకు ఫలము దొరుకుతుందని నమ్మవలను కదా అన్నాడు ఏ రోజు నువ్వు నమ్మకంతో ప్రార్థన చేసినావు ప్రతిసారి అనుమానం పెట్టుకుంటే ఎట్లా దేవుని వాక్యంలో రుచి నువ్వు అందుకే నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఇంతవరకు జరగలేదు అది ఏదైనా కావచ్చు ఎందుకు ప్రభు చెప్తుండంటే చూడండి మన హృదయాన్ని చూస్తాడా లేదా నీ హృదయం అంతా ఇప్పుడు ఏముంది డౌట్ఫుల్ గా ఉందన్నట్టు క్రైస్తవుల జీవితాలన్నీ అట్లానే ఉంటాయి అనుమానాలు ఎందుకంటే మొదటి అనుమానంతోనే కదా ఆదామ కూడా అనుమానం పడ్డారు ఈ పన్ను తినొచ్చా తినకూడదా అయన తినమంటూ ఈయన తినమంటూ అది అనుమానమే కదా అనుమానాన్ని నమ్మినారు కాబట్టి పాపంలోకి పోయినారన్నట్టు ఈరోజు నువ్వు కూడా దేవుని వాక్యం నుంచి తొలగిపోయినావంటే దేవుని శక్తి నుంచే కదా వాక్యమే శక్తి కదా కాబట్టి ఈ వాడాలన్నట్టు కానీ నువ్వు తొలగిపోయినావంటే నీళ్ళు అనుమానం ఉంటే ఎట్లా ప్రార్థనలు కూడా జవాబులు చెప్పండి ఆయన ప్రభు చెప్పిండా లేదా ఎక్కడుందంటే వాక్యము పేతులు ఫస్ట్ పేతులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ ఫస్ట్ పేతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇక్కడ ఉంది వాక్యం ఏముందంటే మూడో అధ్యాయంలో ఎక్కడ ఉందంటే పన్నెండవ చనము ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు వారికి విరోధముగా ఉన్నది చెప్పండి యదార్థంగా ఉన్నవాడు కీడు చేస్తాడా యథార్థంగా వాక్యానుసారంగా నడుచుకునేవాడు ఎవరి మీద అబద్ధాలు చెప్పడు ఎవరి మీద సనగడు ఎవరి మీద నేరాలు మోపడు ఎవరిని ద్వేషించడు ఎవరి మీద కోపం పడ్డు ఎవరిని హృదయంలో పెట్టుకోడు కదా పగలు ప్రతీకారాలు ఇలోకస్తులు లాంటిది అలాంటి వాళ్ళని ఎట్లా ఆ రీతిగా ఉంటే నువ్వు ఆ రీతిగా నీలో ఉంటే నీలో యథార్థంగా లేకపోతే ఎట్లా నీ ప్రార్థన దేవుడి అంటాడు చెప్పండి అందుకు నీ ప్రార్థన ఎప్పుడు దేవుడు చూడలేదు కదా ఎందుకంటే అది వాక్యానుసారమైన ప్రార్థన కాదు అది గుడ్డితనం కదా గుడ్డితనంతో ఉండే ప్రార్థన ఎన్నడు దేవుడు కదా ఎందుకు మనకి ప్రభు చెప్తుందంటే మనము వాక్యాలు నమ్మాలా నమ్మి ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి ఆ వాక్యంలాగా నీ జీవితం ఉండాలా అంటే నువ్వే వాక్యంలాగా ఉండాలా కదా ప్రభు పరిశుద్ధ ఆత్మ అంటే సర్వసత్యంలోకి పోవడం అంటే దేవుని ఆత్మే కదా కాబట్టి అది కూడా వాక్యము వాక్యమే దేవుడు అన్నప్పుడు నువ్వే ఒక వాక్యంలాగా ఉండాలి కదా ఈరోజు నువ్వున్నావు వాక్యంలాగా నేనున్నానా ఎట్లా మనం ప్రార్థనలకు జవాబు చెప్పండి కాబట్టి ప్రభు చెప్తుండు ఆయన ప్రభు నీతిమంతుల వైపే ఆయన చెవులుంటాయి అందుకు ఈరోజు నువ్వు నీతిగా లేవు న్యాయంగా లేవు యథార్థంగా లేవు నమ్మకంగా లేవు అందుకు ప్రార్థనలకు జవాబు రావు ఇంకొక ఇరవై ఏళ్ళు జై నువ్వు రానే ఎందుకంటే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కానే కాదు కదా దేవుని చిత్తానుసారమైన ప్రాధి రోజు కరోనా గురించి లోకమంతా చేస్తుంది పోతుంది అది పోదు ఎందుకంటే అది వాక్యానికి విరుద్ధం కాబట్టి కదా కరోనా పోవాలంటే ముందు నువ్వు బాగుపడొచ్చు కదా అందరూ కరోనా పోవాలని చెప్పకపోతే మేమంతా పాపులమైన ఒప్పుకొని పశ్చాత్తాపాడి గోహి సంచులు కట్టుకొని దేవుని అడగొచ్చు కదా నేను ఏవో పాట అది ఎవరు చేస్తారు చేయరు మా పాపాలు ఇట్లానే ఉండాలా మేము ఇట్లానే తయారవుతాము దేవుడు మాత్రం అన్ని తీసేయాలి అంటే ఏంది ఏమన్నా అర్థం ఉందా చెప్పండి ఇది న్యాయంగా నడుచుకోవడమా అన్యాయంగా ఉండడమా చెప్పండి ఈ రోజు లేదా అలాంటి విధానము ఏ రోజైనా నీ జీవితాన్ని చెక్ చేసుకున్నావా ఏ రోజైనా నీ మనసు ఎట్లా ఉంది నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి నీ మనసు దేని మీద పోతుంది నీ ఉద్యోగం మీద పోతుందా నీ ఇంటి మీద పోతుందా నీ పిల్లల మీద పోతుందా నువ్వు సంపాదించే ఆస్తి మీద పోతుందా వీటి మీద మనసు పెట్టుకుని విగ్రహం చేసుకుంటే ఆయన ఎట్లా నేను చూస్తే అసహించుకుంటాడా లేదా నువ్వు ఎట్లా పరిశుద్ధంగా ఉండగలుగుతావు నీ స్థలము నీ హృదయం ఎట్లా పరిశుద్ధంగా ఉంటుంది ఇప్పుడన్నా మనం మేల్కోకపోతే ఆ దినం ఒక్కసారిగా అకస్మాత్తుగా మనం ఏంబడితే నువ్వు మేల్కొన్నా కూడా ఏం చేయలేవు కదా ఎందుకు మన ప్రభు ఈ రోజు చెప్తుండంటే మనం ఇప్పుడన్నా చెక్ చేసుకొని ఇప్పుడన్నా నిలబడితే ఆయన ప్రొటెక్షన్ మనకు ఉంటది ఎందుకు చెప్తున్నానంటే నాకు గత రెండు మూడు దినాల నుంచి భయంకరంగా చూస్తున్నాయి దర్శనాలు ఆ దర్శనంలో రవి బ్రదర్ ఉన్నాడు అందరు ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా భయంకరమైన దినాల్లోకి పోబోతున్నాం కాబట్టి ఇప్పుడన్నా దేవుని నమ్మి వాక్యానుసారంగా నీ నిన్ను నువ్వు నీలో పశ్చాత్తామ వచ్చి నువ్వు దేవునికి తగినట్లు జీవిస్తేనే నువ్వు ప్రొటెక్షన్ అవుతావు లేదంటే ఖచ్చితంగా నువ్వు ఉండవన్నట్టు ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవడైనా కానీ వాక్యం ఇది నేను వచ్చి నిలబడితే నన్ను చూపిస్తుంది నాలో ఏ మురికొందో చెత్తందో చదారం ఉందో నువ్వు వచ్చి నిలబడితే నిన్ను కూడా వాక్యం అట్లానే చూపిస్తుంది ఇది ఎవరిని ఒకలాగా చూపించడు కదా దేవుడు పక్షపాతి కాదు కదా తీర్పి తీచ్చే దేవుడు న్యాయాధిపతి కదా మన ప్రభు కదా ఆయన మన వాకిటే నిలుచున్నప్పుడు ఆయన అన్యాయంగా తీర్పిస్తాడు ఎవడు నువ్వు ఉంటవేమో అన్యాయంగా నేనుంటానేమో మనం ఉంటామేమో కానీ దేవుడు ఉండడు కాబట్టి చూడండి దేవుడు చెప్తుంది ఒకటే ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభు నిన్ను చూడాలంటే నువ్వు వాక్యానుసారంగా నీలో ఉండాలా యథార్థమైన హృదయం నీకుండాలా ఆయన పట్ల నమ్మకం నీకుండాలా ఆయన నీతి న్యాయాలు నువ్వు ప్రేమించి నడుచుకోవాలా అప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఆయన కన్నులు నీ మీద ఉండి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు వారికి విరోధముగా ఉన్నది కదా కీడు చేసే ఎవరు వాక్యానుసారం లేని జీవితాలందరూ కీడే కదా చేసేది మేలు చేస్తారు వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఈ వాక్యమే దేవుడు కాబట్టి నువ్వే దేవుడిలాగా నిలబడతావు ప్రతినిధిలాగా నువ్వు ఎవరికి కీడు చేయుడు కదా ప్రభు కాబట్టి చూడండి నువ్వు అలా ఉంటావు వాక్యానుసారం అయిన లేని జీవితం అనుకో నీలో అన్ని ఉంటాయి అన్నట్టు ను మాట్లాడితే గర్వం వస్తుంది అహం ఉంటుంది కదా ఎదుటి పట్ల కనికరం ఉండదు జాలి ఉండదు మంచితనం ఉండదు తోటి సేవకులతో కూడా మాట్లాడలేని స్థితికి తయారైపోతామా లేదా కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుండు నువ్వు ఆయన కలిగిన యథార్థత నీలో ఉంటేనే నువ్వు ఆయన పట్ల నమ్మకంగా ఉండి ఆయన నీతిని న్యాయాన్ని అదే కదా ప్రభు చెప్పింది మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి తర్వాత మీకు దొరికితే అన్నడా లేదా ప్రభు ఈ రోజు నువ్వు చేయాల్సింది అది దీన్ని పక్కన పెట్టేసి నువ్వు ఏమి చేసినా ఏమి పోతాయి మొత్తం పోతాయి కదా ఏదైనా కావచ్చు అది నీ ప్రాణమైనా పోతుంది నువ్వు కలిగి సమస్తం ఓడబెట్టుకుంటది అందరూ కాదు ఎందుకు చెప్తుండంటే మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాల ఆయన మనసుని కుంటే ఆయన నీతి ఏంది ఎవరు నశించిపోరు కదా కాబట్టే చూడండి నువ్వు న్యాయంగా నడుచుకుంటావని చెప్తుండ్రు ప్రాభు కాబట్టి ఇప్పుడన్నా ఎందుకు మనం ప్రార్థిస్తే మన కుటుంబ సమస్యలు కానీ మన బంధువులు కానీ వాళ్ళ జీవితాలు ఇంకా సరిలేవంటే నువ్వు ఏ రోజు ఆయన నీతి న్యాయం ప్రకారంగా మన ప్రార్థన లేవు వాక్యానుసారంగా లేని ప్రార్థన అది ఎవరైనా చేయని ను ఎన్ని ఉపవాసాలు పెట్టుకో ఎంతమందిని పిలిపించుకో అభిషేకం పొంది కానీ దేవుడు వినడే విన్నాడు కదా కదా ఎందుకంటే నీకు నా మీదనే నమ్మకం లేదు నేను దేవుడైనప్పుడు నా దగ్గరికి వస్తే నీకు ఫలం వస్తుందని నువ్వు నమ్మినప్పుడు నువ్వు వాక్యానుసారంగా ట్రై చేయి నీకు ఎందుకు రిజల్ట్ రాదు నువ్వు ట్రై చేయలేదు అంటే నువ్వు నన్ను నమ్మాల అనుమానించినావు కాబట్టి నేను నీకు ఇవ్వలేనంటుడా లేదా ప్రభు కదా అనుమానాలు పెట్టుకోవద్దు మనం కదా మనం ఏమైనా చూడండి మనం తగ్గాల దేవుడే తగ్గినప్పుడు ఈ లోకంలో అనేకులు తగ్గలేకపోతున్నారు కదా చూడండి తోటి సహోదరులైనా భర్త అయినా భార్య అయినా ఎవడైనా నువ్వు తగ్గితే నువ్వు అంతగా హెచ్చింపబడతావని వాక్యం ఉందా లేదా మర్చిపోయినాం తగ్గం తగ్గం కాబట్టి నువ్వు ఇంకా కిందకే పోతావు కదా నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఏమైపోతావు కాబట్టి ప్రభు జీవితం ఎందుకు ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో ఎవరిలో చర్చీల్లో కానీ భార్య భర్తల్లో కానీ అందరిలో ఏమీ లేదంటే వీళ్ళు ఎవరు వాక్యానుసారంగా లేని జీవితం వాక్యాన్ని నమ్మిపోవాలా కదా వాక్యం నమ్మిపోతేనే దానిలో ఉన్న శక్తి ఆ ప్రవచనంలో ఉన్న శక్తి కావచ్చు నువ్వు పొందుకుంటావు కానీ నీలో ఆ నమ్మకమే లేకుండా అనుమానిస్తూ ఉంటే నువ్వు వాక్యం పక్కన పెడితే నువ్వు ఎంత ప్రార్థన చేసి ఏమి పొందుకున్నాం మనం ఎంతకాలం ఏమైనా పొందుకుంటున్నాం నువ్వు ఇంకా పది ఏళ్ళు కాదు కదా వంద ఏళ్ళు చేసినా కూడా ఏం పొందుకోలేం కదా మనం ఇక్కడ మన ప్రభు చెప్తుండు కాబట్టి చూడండి ఏషయా గ్రంథము ఒకటో అధ్యాయము పదారో వచనంలో చెప్తుండు మిమ్ము నువ్వు శుద్ధి చేసుకొనిడి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి కదా యథార్థమైన హృదయం ఉంటే నీలో ఉండదు కదా దుష్టక్రియలు కదా ఈ రోజు దేవుడు చూస్తుండు నువ్వు అనుకుంటున్నావేమో కదా నేను ప్రార్థన చేస్తున్నాను కదా నేను ఇంట్లోనే ఉంటున్నాను నేను ఎక్కడికొక్కడికో తిరుగుతున్నా కానీ ఆయన నీకు నాకు మనందరికీ తెలిసింది ఏంటంటే నిన్ను చూస్తుండు కదా ప్రశ్నిస్తుండ కదా నీ హృదయం ఏ స్థితిలో ఉందో నా హృదయం ఏ స్థితిలో ఉందో నువ్వు బయటకు ఉన్నావో లోపల ఉన్నావో నిజంగా ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నావో ఆయన పట్ల నమ్మకం కలిగి ఉన్నవో అసలు వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు జీవిస్తున్నావు ఎవరిని మోసపరుస్తావు చెప్పండి మోసపరిస్తే మమ్మల్ని మోసపరచవచ్చు నేను నిన్ను మోసపరచవచ్చు నువ్వు నన్ను మోస కానీ మోసపరుచుకుంటే నష్టపోయి దేవుడు చెప్పండి అందుకే దేవుడు చెప్పాడు దేవుడు వెక్కింపబడడు మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే గొస్తాడు కదా శరీర బట్టి ఇత్తువాడు శరీర సంబంధమైన పంటను గొస్తాడు ఆత్మీయ పంట కోసేవాడు నిత్య జీవమైన పంటకు కదా శరీరానుసారమైన మనసు నిన్ను మరణంలోకి నడిపిస్తుంది ఆత్మానుసారమైన మనసు నిన్ను జీవంలోకి నడిపిస్తుంది కదా ఆయన ఏం వ్యక్కిరింపబడుడు నువ్వు అనుకుంటున్నావేమో అందుకే అన్నాడు అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయమను అపవిత్రుడు వాడిని ఇంకా అపవిత్రుడు అన్నాడా లేదా నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కదా నువ్వు అట్లనే ఉంటే ఆయన ఏమీ వ్యక్కిరింపబడడు నువ్వు దేని తగిన ఫలం దాన్ని పొందుకుంటావు అంతే కదా నువ్వు శరీర సంబంధంగా నడుచుకుంటే నువ్వు శరీర సంబంధమైన పంటకు వస్తావు అదేమన్నా నీకేమన్నా ఇస్తుందా కాబట్టి ప్రభు చెప్తుండు ఆయన ఒకటే అంటుండడు ఏసా గ్రంథము ఒకటిలో మిమ్మల్ని కడుగుకొని కడుక్కోవడం అంటే తెలుసు కదా మీకు పోతావు ఎక్కడెక్కడో తిరిగి వస్తావు డైరెక్ట్గా ఇంటికో చేంజ్ చేస్తావు కాలు చేతులు కడుక్కోపోతావు కదా ఎందుకు నేను ఎక్కదా ఎక్కడెక్కడో తిరిగి వస్తావు సాయంత్రం చేంజ్ చేస్తావు స్నానం చేస్తావు ఎక్కడెక్కడో తిరిగి వస్తావు ఏం చేస్తావు ఇప్పిన బాట్లో వాచ్ చేసుకుంటావు కదా ఈరోజు ఆత్మీయ స్థితిలో ఇది ఎక్కడైపోయింది బుద్ధి లేని తనమా కదా ఈరోజు లోకానికి చూడండి ఈ శరీరం మీద ఎంత మమకారం చూపిస్తాం కదా మనం ఎంత ప్రేమ చూపిస్తాం కదా ఆత్మలో అది లేదు అలాంటి జ్ఞానం ఉంటే అందుకే బుద్ధి లేని కన్యకులు అన్నాడు ప్రభు కదా చూడండి ఈ శరీరం మీద మాత్రము ఎంత శ్రద్ధ చూపిస్తాం కదా దాన్ని బాగా తృప్తి పంచుతాం కానీ ఆత్మని ఏ రోజన్నా ఆలోచించుకున్నామా స్థితి ఎట్లా ఉంది ఏ అది కడుక్కున్నామా ఇప్పుడన్నా గడుక్కోమంటాడు ప్రభు కడుక్కతే నీకే నష్టం నాకేం నష్టం కదా కదా ఒకవేళ నా జీవితం మాట్లాడలేకపోతే నాకు నష్టం కదా ఎవడైనా కావచ్చు కదా నువ్వు అనుకోవచ్చేమో నేను ఇక్కడ బలమైన సేవకుని నలభై ఏళ్ళు యాభై చూడండి ఆయన వచ్చే దినము ఎవడైతే ఉంటాడో వాడినే మెచ్చుకుంటాను అన్నాడు కదా అది మర్చిపోదు చాలా మంది చెప్తారు నేను అప్పుడు బాగా సేవ చేసినట్టు అప్పుడు చేసినావు ఇప్పుడేమైంది నీ పరిస్థితి అంటే అప్పుడు చేసినానంటే ఇప్పుడు నేను పాపంలోనే ఉన్నాను నేను వాడితే నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అంటే చేయట్లేదని ఏమి కాబట్టి ప్రభు మనకు చెప్తుంది ఒకటే మిమ్మను కడుగుకొనిడి కదా కడుక్కోమంటుండు నీ ఆత్మీయ స్థితి ఎట్లా చెత్తా చెదారం పట్టిందో చూసుకోమంటుండు నీ ఆత్మ ఎట్లా ఉందో మురికితనంతో ఉందో ఇప్పుడన్నా కడుగుకొనిడి శుద్ధి చేసుకొనిడి కదా కాబట్టి ఎప్పుడు నీ శుద్ధి అవుతుందంటే అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు శుద్ధి అవ్వాలంటే వాక్యమే ఇంకా వేరే ఏమి కాదు కదా వాక్యమే నేను శుద్ధీకరిస్తుంది కదా మనం వాడతాం కదా వాక్య ఉదకముతోడని అంటే వాక్యమే నిన్ను ఉతుకుతుంది నీ ఆత్మీయ స్థితిని నువ్వు బట్టలను ఎట్లా బ్రష్ చేసి ఉతుకుతావో పొల్లును ఎట్లా టూత్పేస్ట్ వేసి బ్రష్ చేసి ఉదుతవో సబ్బుకి ఎట్లా మొఖాన్ని కడుక్కుంటావో తలకు వేసుకుంటావు అన్ని చేస్తావు కానీ ఆత్మీయ స్థితిని మాత్రం ఏనాడు కడుక్కోము ఏ రోజు శుద్ధి చేసుకోం అది మాత్రము ఎట్లా ఉంటుందో తెలుసా పేరుకుపోయి ఉంటుంది మాలిన్య మట్టి అంటే మట్టి అంటే ఈ లోక సంబంధమైన లోక మట్టే కదా భూమి ఆ ముట్టి పేరుకుపోయింది కాబట్టి అది చూసుకోట్లా కాబట్టి ఇప్పుడన్నా నువ్వు కడుక్కోమంటుండో ప్రభు ఇప్పుడన్నా నువ్వు శుద్ధి చేసుకోమంటాడు నీ ఆలోచన తీరు మారాలా ఇప్పుడన్నా ఆయన నీతిని న్యాయాన్ని నువ్వు ప్రేమించి నువ్వు వెతకాలా ఇప్పుడన్నా చెయ్యకపోతే ఒకన దినం వస్తే నువ్వు సిగ్గు పడతావు అక్కడ ఆయన ఎదుట ఏమి చెప్పలేవు సిగ్గే వస్తుంది ఎందుకంటే చూసుకోలేము ఎదుర్కోలేవు ఎవరమైనా కదా ప్రభు చెప్తుండో ఆ దినం పడితే ఏముంది చెప్పండి నువ్వు మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో నీ ఆత్మ ఆయన ఎదుట నిలబడ్డప్పుడు అయ్యో నేను చేస్తుంటే బాగుండను అనుకుంటే ఏముంది చెప్పండి ఆ బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి అట్లా తయారవుతుంది వాళ్ళు అట్లనే అనుకున్నారు కదా దీపం వెలుగుతుందే అనుకున్నారు కానీ వెలిగిపోయింది చూసుకోవాల ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనుకుంటే అప్పుడు బుద్ధి లేని వాళ్ళగా పరిగెత్తే ఏమొస్తుంది అప్పుడు ఏమీ రాదు ఇప్పుడే ఏదైనా కదా ఇప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు అప్పుడు ఏమీ చేయలేవు నేనైనా ఏం చేయలేను నువ్వైనా ఏం చేయలేవు ఎవడైనా కదా ఏమీ చేయలేం ఇప్పుడన్నా ఇప్పుడన్నా మన ఆత్మీయ స్థితిని మనం చక్క పెట్టుకోవాలా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటుండు కదా కాబట్టి దేవుడు చెప్తుండు నువ్వు ఇంకా ఏమంటుండంటే మీ దృష్క్రియలు నాకు కనబడకుండా చూచుకోని ఎందుకు చెప్తుండంటే దేవుడు ఏసే గ్రంథంలో యాభై ఐదో ఆరో వచనంలో మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి కదా చూడండి ఇప్పుడు మన ప్రభు ఎన్నో రోజులు వస్తుంది నీ దగ్గరికి వాక్యం ఏదో వింటున్నావు పోతున్నావు నీలో మార్పు మార్పు రాలా రాలా రాలా చెప్పాడు చెప్పాడు చెప్పాడు చెప్పాడు చెప్పాడు ఏం చేస్తాడు ప్రభు ఒక్కసారిగా కదా చూడండి ఎందుకు చెప్తుండంటే ఆయన నీకు ఇప్పుడు దొరుకుతుండడు ప్రభు కదా కాబట్టి నువ్వు వెతకాలా ఆయన దొరికినప్పుడు నువ్వు వెతకి ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవాలా కదా చూడండి ఎందుకు ఈరోజు ప్రభు నీకు చెప్తుండంటే ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మన జీవితాలను అద్దంలాగా ఉండి చూపిస్తుండే అద్దంలో చూస్తే బయటికి వెళ్ళిపోయి అట్లానే పోతే ఏమన్నా ఉంటుందా మురికి చూసిన మొహం మీద ఏదో మచ్చుందని చూసినావు మట్ బురద అంటుకుందని అర్థం దగ్గర వచ్చి నిలబడి చూసినావు చూసి బయటికి వెళ్ళిపోతే ఏమన్నా అర్థం ఉంటుందా పోయి నీళ్ళ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటే ఏమన్నా అర్థం ఉంటుందా కదా ఈరోజు నిన్ను ఎన్నోసార్లు చూపిస్తుండే కదా అందుకే నేను ఎన్నోసార్లు చెప్పేది ఏంటంటే మనుషుల పైరూపం చూస్తే నీ బుద్ధిని మార్చుకోలేవు నీ ఆత్మీయ స్థితిని చక్క నిన్ను నువ్వు శుద్ధి చేసుకోలేవు కదా వాక్యం పోకపోతే హృదయం శుద్ధి అవ్వదు అప్పుడు నువ్వు వాక్యంలో ఉతక స్నానం చేయబడతావు ఉట్టి వింటే ఏమొస్తుంది చెప్పండి ఉంటే ఏమన్నా అందుకే విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతం అవుతుంది అన్నాడు ప్రభు ఉట్టిగా వింటే ఏమొస్తుంది చెప్పు నీ జీవితము క్రియల ప్రకారంగా ఉంటేనే కదా నీకు ఏదైనా బహుమానము కాబట్టి ప్రభు నువ్వు ఏదైనా ఇప్పుడే చేసుకోవాలా నీ జీవితాన్ని ఇప్పుడే చక్క ఈ రోజు దీపమే కదా ప్రభువే కదా ఆయన వెలుగుతున్నప్పుడే నువ్వు ఆ వెలుగులో ఉండాలా చకటిలో నుండి వచ్చి వెలుగులోకి రావాలా ఆయన వచ్చే దినం అంతా కటిక చకటే గమ్ముతుంది కదా అప్పుడు ఏ వెలుగు దొరుకుతుంది నీకు చెప్పు ఏ బుద్ధి లేని వాళ్ళ ఎవడికి కాబట్టి ప్రభు చెప్తుండు ఆయన వెదుగు కాలం సమయమందు మనం ఆయన వెతకాల ఆయన దొరుకుతున్నప్పుడు ఎన్నో వాక్యాల ద్వారా ఎంతో మంది ద్వారా దేవుడు ఈ దినం నీ దగ్గరకు వస్తుండు నీ జీవితాన్ని చూపిస్తుండు నువ్వు నువ్వేమనుకుంటున్నావంటే ఏదో వింటున్నాం పోయినాము అంతే అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు చక్క దీపం ఉంది చక్కపెట్టుకోవట్లా ఒక్కసారిగా దీపం వచ్చి అప్పుడు పరిగెత్తితే ఎక్కడ కదా మనం చూస్తుంటాం ఊరిలో కరెంట్ ఉన్నసేపు ఏం చేసుకోరు నిమ్మలంగా ఉంటుంది కరెంటు పోయినాక పనికి పోయి వచ్చినామా కరెంట్ పోయినాక ఏం చేస్తా తెలుసా అప్పుడు వండుతా ఆ బిడ్డ తిట్టి ఈయని దిట్టి వాని దిట్టి ఎన్ని తిట్టితే ఏమొస్తుంది చెప్పండి అది నిర్లక్ష్యమైన జీవితాలు అట్లా ఉంటాయి నిర్లక్ష్యమే కదా అది కదా ఒకప్పుడు నా జీవితం కూడా నిర్లక్ష్యంగానే తయారైంది కదా నేనేమన్నా బుద్ధిమంతుణ్ణి జ్ఞానవంతుణ్ణి అని చెప్తున్నానా బుద్ధి లేని వాళ్ళలాగా ఉంటే బుద్ధి తెప్పించి మారుస్తుండేడు కదా ఇప్పుడు ఎందుకు ఆయన ఒక మాట చెప్పిండు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్త చెప్పండి నీకు తెలుసు కదా పాపంలో ఉంటే ఎట్లా భయంకరంగా ఉంటుందో కదా అది రుచి చూసినావు కదా పాపం జీవితాన్ని తర్వాత నువ్వు పరిశుద్ధం అయితే నువ్వు ఎదుటి వారి మీద ప్రేమ ఉంటే ఆ జీవితం భయంకరంగా ఉంటుంది కాబట్టి నువ్వు అందుకు ప్రయాసపడమని అందుకు ప్రతి ఒక్కరిని పోయి సువార్త చెప్పమన్నాడు ప్రభు కదా అది మన ప్రభు చెప్పి ఎందుకంటే నువ్వు చూసినావు కదా నేను కూడా బుద్ధి లేని ఉన్నాను కాబట్టి బుద్ధి వచ్చినాక ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఎదుటి వారికి చెప్తున్నా ఆ జీవితంలో ఉన్న వాళ్ళది ఎవరైనా కదా కాబట్టి మన ప్రభు చెప్తుంది ఒకటే ఆయన మనకి దొరికే కాలంన మనం ఆయనను వేదుకాలా ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలా యాభై ఏడో యాభై ఐదో అధ్యాయం ఏడో వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలెను వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును తెలుసు కదా నా ఎందు మీరు నిలిచి మీ ఎందు నేను నిలిచి మీరు ఈ రోజు ఎక్కడ ఉందండి బహుగా ఫలించడం ఎందుకంటే ఏ రోజన్న వాక్యాన్ని నేను నమ్మినవా అందుకే చాలా మంది పెళ్ళై భార్యభర్తలు కానీ ఎందుకు లేదంటే వాక్యానుసారమైన నడకబడికే లేకపోతే ఎట్లా నువ్వు ఫలిస్తావు చెప్పు అందుకే నీ జీవితం ఎండిపోయిన జీవితం లాగా ఉంది ఈ రోజు క్రైస్తవ సంఘంలో ఎందుకు సేవకులు ఒకరిని ఒకరు మంచిగా చెప్పుకోలేరంటే ఎక్కడ ఉంది చెప్పండి వాక్యానుసారం సహోదరుల పట్ల ప్రేమ ఉందా నిజంగా చెప్పండి ఈరోజు నీలో ఉందా ఎందుకు చెప్తున్నంటే మన ప్రభు చెప్పి నా ఎందు నిలిచి ఉంటే మీ ఎందు ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఏంది వచ్చి ప్రార్థన చేయడమా వచ్చి కాదు కదా వాక్యాన్ని నమ్మాలా వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలా క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే క్రీస్తే కదా వాక్యం మన ప్రభుగా కదా ఈ వాక్యం ఆయన వాక్యానుసారంగా నీలో జీవితమే లేనప్పుడు ఎట్లా నువ్వు బహుగా ఫలిస్తావు కదా అందుకే ఫలింపు లేదు నీ జీవితం ఎన్ని ప్రార్థనలు చేస్తుంటాం కదా మనం ఎంతమంది గురించో ఎవరి గురించో ఏ రోజన్నా వచ్చిందో జవాబు రాదు మీరు ఇరవై ఏళ్ళు రాదు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు క్రియల రూపకంగా పోయి చెయ్యి నీకు రిజల్ట్ రేపే వస్తుంది అది దేవుడు అది మనం ఆయన పరీక్షిస్తుంటాడు కానీ నువ్వెప్పుడు గ్రహించవన్నట్టు ఎందుకంటే మనం ఎప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే చూడండి తల వెంట్రిక కూడా బోదు ఏమి కాదు కదా అందుకే అంటాడు మీకు ఆవగింజ అంతా విశ్వాసం ఉంటే ఈ కొండని ఇట్లా పికిలించమంటే సముద్రం అన్నాడా లేదా ప్రభు లేదన్నట్టు ప్రభు కదా ఎవరిలో ఉంది చెప్పండి వాక్యాన్ని నమ్మి నిజంగా క్రియల్లో విశ్వాసం పెట్టే జీవితం ఎవరిలోన్నా ఉందా ఈరోజు లోకంలో ఉందా నీలో ఉందా ఆలోచించుకో ఇప్పుడన్నా కదా ఎందుకు ప్రభు నీకు చెప్తుండంటే ఇప్పుడన్నా మనం మారాలా మన మైండ్ సెట్ మారాలా మన బుద్ధి మారితేనే అప్పుడు అందుకే అన్నాడు అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలుకుగా కదా స్వస్థ బుద్ధి ఎందుకు అన్నాడు ప్రభు చెప్పండి నీ బుద్ధి ఉంది కాబట్టి ఏమీ పొందుకోలేవు ఏది దేవుని విధానంగా పోదు నీ బుద్ధి ఆయన బుద్ధి ఉంటే అప్పుడు అన్నీ పోతాయి అందుకు కదా స్వస్థ బుద్ధి అవసరం మనకి మన బుద్ధులు పనిచేవు నీ ఆలోచన ఏమి ఒక్క మాట కూడా జల్లదు కదా నువ్వు నీ తలంపులు పెట్టుకొని నువ్వు ఏమి చేయలేవు కదా ఎందుకంటే చూడండి మనం మనుషుల బలహీనత అది సేవలో వెళ్తున్నా కానీ ఉద్యోగంలో ఏదేనా మనము ఏదేదో ఆలోచించి పిచ్చి పిచ్చిగా చేస్తాం కాబట్టి ఒక్కట కూడా ఆయన ప్రకారంగా ఉండదు కాబట్టి అప్పుడు దానిలో పోయి సమస్యలు తెచ్చుకొని ఏడుపు మొహాలు పెట్టుకుంటాం కదా ఈరోజు చాలామంది లేరు అట్లాంటి జీవితాలు ఏడ్చే జీవితాలు ఎందుకంటే ఎప్పుడు లేదు ఏ రోజన్నా మనం ప్రార్థన చేసి ఇదిగో ప్రాభ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నీ చిత్తమైతే ఇంటర్వ్యూ అని అడగం ఇదిగో ప్రాభ ఈ పెళ్లి సంబంధాలుకి వెళ్తున్నాం నీ చిత్త అని అడగం ఇదిగో ప్రాభ ఈ కన్స్ట్రక్షన్ కురసం నేను పోతున్నాను ఇది నీ చిత్తమై అని అడగం కాబట్టి నీ జ్ఞానం వాడినావు కాబట్టి అన్ని అప్పులై नी ज्ञाननाबर नी ज्ञा वड़ना यह जॉब नीक रादावरम अंते कदा मन ज्ञाना यहमा पनी ने अभींट का नु कट्रक्षन नुचे एक्को बैनावन अं इक्तवे अदे प्रार्थि आ पनी आ पनी आन एपड़ना नी जीतों में आ रही का కదా ఎప్పుడన్నా ఉద్యోగం పోయినప్పుడు మనం ఎన్నెన్నో ఆలోచిస్తాం ఆ కంపెనీ ప్రొఫైల్ చూస్తాము ఆ కంపెనీ ఈ కంపెనీ ఎన్ని చూసినావు కానీ ప్రభా ఇందులో నా జీవితం నిజంగా నాకు మంచితనంగా ఉంటుందా ఇది నీ చిత్తమైతే అనుగ్రహించు ప్రభా అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తావా చెయ్యం పెళ్లి చూపులకే పోతాము అన్ని మీ జ్ఞానం వాడిపోతావు కాబట్టి రాదు అది ఎప్పుడన్నా ప్రార్థన చేసి ప్రభా ఆయన మా తలంపులు కాదు ప్రభ నీ చిత్త ప్రకారం ప్రార్థన చేసినవా ఇట్లాంటి ప్రార్థనలు చేయబోతే నువ్వు ఎట్లా అయిన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తావు చెప్పండి అప్పుడు నీ ప్రార్థన ఎట్లా అంటాడు దేవుడు నా ప్రార్థన ఇది వేషధారణ కాదా చూడండి నమ్ముతున్నాం కానీ ఎందుకు నమ్ముతున్నామో తెలియదు విశ్వాసం పెడుతున్నాం కానీ ఎందుకు విశ్వాసం పెడతామో తెలియదు అట్లా ఉంది ఈరోజు గలిబీలు అంత గందరగోళం అంతా ఎట్లా ఉందంటే అట్లా ఉంది కానీ ఎప్పుడు మనం మనల్ని చూసుకొని ఎంత కాడికి ఎదుటి వారిని చూస్తాం కదా ఎదుటి వారిని చూస్తే నీ మురికి ఎట్లా కాబట్టి మన ప్రభు మనకి చెప్తుండ ఇప్పుడన్నా మనల్కి ఒకటే చెప్తుండే ఏమంటుండంటే భక్తిహీనులు ఎవరంటే వాక్యాన్ని నమ్మనలు వాళ్ళందరూ భక్తిహీనులే వాక్యము యదార్థమైనది యదార్థంగా నడుచుకున్న వాళ్ళందరూ భక్తిహీనులే తమ మార్గాలు విడవ ఇప్పుడన్నా నువ్వు విడిచి నువ్వు శుద్ధి అవ్వాలా నిన్ను నువ్వు కడుక్కోవాలని చెప్తుండు దుష్టులు తమ తలంపులు మానవలను వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును కదా ఇప్పుడన్నా మీరు తిరిగితే క్షమిస్తానంటున్నా లేదా చూడండి ఈ రోజు నువ్వు తిరగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభా ఇది నా తలంపులు పెట్టి చేసినాను ప్రభా ఇన్ని రోజులు ఇది కార్యం జరగలేదు ప్రభా ఇప్పుడు నీ తలంపులకు చోటిస్తాను ఇది జరగమంటే జరగదా నువ్వు చెయ్యి అట్ట ప్రార్థన అందుకు నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దానికి జవాబు రాదు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని పనులైనా చేసుకో నీకు ఒక్క రూపాయ ఆదాయం కూడా రాదు నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు ట్రై చేయి రానే నువ్వు ఎక్కడెక్కడ ఏదైనా కానీ నీ ఫీల్డ్ ఏదైనా కానీ నువ్వు ఏ పనైనా కానీ అది సేవ్ అయినా కానీ రాదు కదా ఎందుకంటే ఏది చేసినా రాదు మనం అన్ని ఆయనకి అప్పజెప్పి ఆయనకి తగినట్లు చేస్తేనే వస్తుంది అది బహుగా ఫలించడం అంటే అందుకన్నాడైనా నా ఎందు మీరు నిలిచి ఉంటే మీయందు నేను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తాను ఈ రోజు ఎక్కడుంది బహుగా ఫలించే జీవితం కాబట్టే చూడండి అదే మాట ఇక్కడ కూడా అంటున్నా లేదా ఇప్పుడన్నా మీరు నా తట్టు తిరిగితే నేను జాలి పడతా అప్పుడు మిమ్మల్ని క్షమిస్తానన్నా ఏసయ గ్రంథంలో చెప్తుండే ప్రాభు యాభై ఐదులో ఎనిమిది వచ్చిన నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇది యహోవాకు ఇప్పుడు చెప్పండి నువ్వు మనము ఎన్ని సంబంధాలకు ఎందుకు రిజల్ట్ రాలేదంటే ఇది రీజన్ ఎన్ని పనులు చేసినా నీకు ఆదాయం లేదు నువ్వు రూపాయి కూడా కూడ పెట్టుకోలేకపోయినావంటే అప్పులు పాలవుతున్నావంటే ఇది రీజన్ మన జీవితాలు ఎందుకు తల కిందలు అయిపోయాయి అప్పులు పాలైన అంటే రీజన్ ఇదే ఎప్పుడు ఆయన తలంపులకు నువ్వు చోట నీ జీవితం ఎట్లా దీపం ఆయన కదా ఆయన దీపం ఉంటే నువ్వు చక్క బాగుంటది కదా నువ్వు చీకటిలో ఉండి చేసినావు కాబట్టి ఉప్పు ఎంత వేసినవో తెలియదు కారం ఎంత వేసినో తెలియదు ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా చేస్తుంటే అది ఏం బాగుంటుంది చెప్పండి జీవితాలు ఈ రోజు అట్లా లేదా లోకం మనం లేమా కదా ఎందుకు నేను చెప్తున్నంటే ఎంత కాటికి ఎదుటి వారినే మనం చూసుకుంటాం కానీ మనలో ఏముందో మనం ఇప్పుడన్నా చూసినామా ఇప్పుడన్నా చూసుకోమని చెప్తుండండు చూసుకుంటే ఇప్పుడన్నా నీ జీవితం బహుగా ఫలిస్తని చెప్తుండే దేవుడు ఆయన తలంపులకు చోటిస్తేనే నువ్వు ఫలిస్తావు నీ అంతట కదా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు కదా ఇప్పుడు ఏం చేసినావు నువ్వు ఏమన్నా చేసినావా ఏమీ లేదు కదా కాబట్టే చెప్తుండే ప్రభు నాకు వేరుగా ఉండి మీరు ఏమన్నా చేసినారంటే ఏమైంది నువ్వు నీ తలంపులు పెట్టుకోబోయి ఏమన్నా అయిందా తల వెంట్రుక కూడా రాలేదు నీ తలంపులు పెట్టుకొని చేస్తే ఆయన తలంపులకు చోటీయకుండా నీ జ్ఞానం వాడి నీ బుద్ధిని నువ్వు చేసుకోబోతే నువ్వు తల వెంట్రుక కూడా రాలేదు కాబట్టే ప్రభు చెప్తుండు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు కదా నీకు నువ్వే మార్గం వేసుకుంటావు నీకు నువ్వే డిసిషన్ తీసుకుంటాం నీకు నువ్వే అన్ని అనుకోపోతే నీ మార్గమే కదా అందుకు అది ఫలించలేదు అన్నట్టు కదా నాకు వేరు ఆయన తలంపులు చోటించి ఆయన నడిచిన నాటలో నడవాలి మోసం నడిస్తే కదా అద్భుతాలు చూసి నీ జీవితం ఎక్కడుందో అద్భుతాలు నీ సేవ అద్భుతంలో ఎక్కడున్నాయి చెప్పండి మన జీవితాల్లో ఎందుకంటే మనం ఎంత కాడికి మన బుద్ధిని వాడుకొని మనం ఆలోచించుకుంటే నువ్వు అన్నీ కూరుకుపోతావు అన్నట్టు బురదలో కానీ కూరుకుపోతారు కదా ఊబిలో నీ బతుకు అట్లా అవుతుంది నా బతుకు అట్లా అవుతుంది ఎవడి బతుకైనా అట్లానే అవుతుంది ఈరోజు క్రైస్తవులందరూ ఎందుకు అబద్ధంలో కూరుకుపోయినారంటే వాళ్ళ తలంపులు చోటిచ్చారు కానీ ఏనాడు దేవునికి చోటు అందుకే అబద్ధ బోధన ఆశ్రయించి మోసపోయి ఆ ఊబిలో చిక్కుకున్నారా లేదా అది లాగడం చాలా కష్టమైంది అన్నట్టు దాన్ని ప్రయాసపడాలా ఎంత ప్రాయాసడితే కానీ అంత బురదలో ఉన్నవాడిని లాగలం కదా అట్లా అయింద్రా లేదా ఈరోజు నీ జీవితం కూడా అందుకు నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలేకుండా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోలేకుండా నీలో యథాదత లేకుండా చెడుతనం నింపుకొని నువ్వు తయారైపోతే ఎవరికి నష్టం చెప్పండి బురదలో అట్లానే కూరుకుపోతే లాగేవాడికి నష్టమా బురదలో కూరుకుపోయేవాడికి నష్టమా చెప్పండి ఎవరికి నష్టం ఈరోజు నీకే నష్టమా కదా ఆయన తలంపులు చెప్పుంటే ఎప్పుడో నువ్వు ఫలించేవాడి ఆయనకి ఇవ్వలేదు నువ్వు కాబట్టి చూడండి ఇప్పుడన్నా మనము ప్రతిదీ ఆయన తలంపులకు చోటిస్తేనే నీ జీవితం చక్కబడుతుంది అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు వాక్యాలు ఏదో చెప్పుకోవడము ఏదో ఏదో పై పైన కాదు కదా ఇది పైపైన చెప్పుకోవడానికి ఇచ్చిండు దేవుడు ఇది ఓట కదా నువ్వు ఎంత తొవితే అంత వస్తుంది అన్నట్టు తువ్వు నీకు ఓపిక అంత కానీ వస్తానే ఉంటది నీకుండాల ఆ ఓపిక ఓర్పు తోవడం తొగేవాడికి కొండాలి కదా ఓపిక చల్లి చల్లి చలిది వస్తానే ఉంటాయి నీ నువ్వు అట్లా పది రోజులు చదువు పది రోజులు చల్లితే ముందు వస్తానే ఉంటాయి నీకు కొండాలన్నట్టు శక్తి ఓపిక నీకుందా ఈ రోజు ఓపిక మనకుందా ఈరోజు ఏదో చెప్పాలా పై పైన చూడాలా పోతావు కానీ ఈ వాక్యాలు ఎందుకు ఇచ్చిండు దేవుడు నాకు ఇచ్చిండు కదా నా జీవితం ఇట్లా ఉందా లేదా ఇది నా వాగ్దానం కదా ఇది నాకు ఇచ్చిండి కదా దేవుడు నా అనే ఫీలింగ్ ఇప్పుడన్నా పెట్టుకుంటావా నువ్వు దేవుళ్ళు పెట్టుకో అందుకే దేవుడు కూడా నిన్ను చూస్తే రాలేదు కదా నీకు ఆసక్తి లేనప్పుడు నీకు ఆయన పట్ల ప్రేమ లేనప్పుడు ఆయన వాక్యాన్ని నమ్మన్నప్పుడు నీ దగ్గరికి ఎట్లా వస్తాడు నా దగ్గరికి ఎట్లా వస్తాడు చెప్పండి అందుకే నువ్వు ఎండిపోయినట్టే ఉంది నీ జీవితం నీలో ఏం మార్పు లేదు నాలో ఏం మార్పు లేదు ఇవిడో ఏం మార్పు లేదు కదా లోకం ఉంది కదా పాపంలో ఉండేవాడు పాపంలోనే ఉన్నాడు అపవిత్రంగా ఉండేవాడు అపవిత్రంగా ఇవిడు అట్లా ఉన్నాడు అట్లానే ఉంది కదా కాబట్టి ఈరోజు ప్రభు నీకు చెప్తుంది ఒకటే ఇప్పుడన్నా ఆయన తలంపులకు నువ్వు చోటిస్తే నీ జీవితం చక్కబడుతుంది నువ్వు ఏదైనా ఆయన తలంపులకు ఇచ్చి చోటువు మొత్తం షేక్ అవ్వాల్సిందే ఆయన షేక్ చేస్తాడు కూడా కాబట్టి మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు ఇదే యహోవాకు నా పేరు పెట్టబడిన రెండవ దినవృత్తాంతములు ఏళ్ళో పద్నాలుగు చెప్తుంటు ప్రభు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని కదా ఆయన తలంపులకు చోటీయడమే నిన్ను తగ్గించుకోవడం కదా నీ త్రోవల కాకుండా ఆయన త్రోవల కదా కాబట్టి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారు దేశమును స్వస్థపరచదను ఈ రోజు లోకంలో ఎవడన్నా ఈ రీతిగా ఉన్నారా చూడండి ఎందుకు కరోనా గురించి ప్రార్థిస్తావు రాదు ఎందుకు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళ గురించి చేస్తావు రావు ఎందుకు నువ్వు ఎన్ని ప్రార్థనలు పెట్టు ఎన్ని వాక్యాలు చెప్పు ఎన్ని రోజులు ఉపాసాలు ఉండు ఏమైనా గద్గులు పెట్టుకో ఎవరమైనా నువ్వైనా నేనైనా నువ్వు బతుకు తిన్నమలంతా ఉపాసం ఉండు రానే రాదు ఎందుకంటే అది ఆయన తలంపు కాదు కాబట్టి అది ఆయన వాక్యానుసారంగా లేదు కాబట్టి రాదు అందుకు మనం ఎన్ని ప్రార్థనలు కొంతమందికి చేస్తారు రావు అంటే ఇది కారణం ఇది ఎప్పుడు నువ్వు గ్రహించలేదు అన్నట్టు అందుకు మోసపోయి నష్టపోతూనే ఉన్నావు కదా ఇప్పుడు నష్టపోవద్దు నువ్వు ఇప్పుడు ఊబని తెలిసింది కదా బయటకు రమ్మని చెప్తాను కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది అదే నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును నా చెవులు కదా ఈ స్థలం ప్రభు కన్నులు చూడండి చెప్పినా లేదా ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన ఆలకించును కానీ ఈ రోజు లోకమంతా ప్రార్థిస్తుంది కదా ఎవ ఎక్కడంటే దేవుడు ప్రార్థన ఎందుకంటే అది అబద్ధం కదా అబద్ధాన్ని దేవుడి ఇష్టపడతాడా నిజ స్వరూపాన్ని ఇష్టపడతాడా ఈరోజు అబద్ధికుల్లాగా ఉంటే నిన్ను ఎట్లా ఇష్టపడతాడు చెప్పండి అందుకే మనము అన్ని మన తలంపులు మన త్రోవలు మనం ఏదో చెయ్యాలా అని నీ నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావు కాబట్టి నువ్వు చేసింది ఏమన్నా నీకేమన్నా దొరికిందా ఫలము దొరకదు కానీ ఇప్పుడన్నా మనము ఆయన తలంపులు చోటించి ఆయన త్రోవలు నువ్వు నడిచి చూడు నీ జీవితం ఎట్లా అవుతుందో నా జీవితం ఎట్లా అవుతుందో నీ సేవ నీది ఏదైనా కావచ్చు సమస్య అది ఎవడు తీర్చలేంది కావచ్చు కదా కానీ సమస్తము దేవుడికి సాధ్యమే కదా నువ్వు నమ్మినప్పుడే కదా నమ్మడం అంటే ఏదో ప్రార్థన చేయడమా నమ్మడం అంటే వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టడం నమ్మడం అంటే అందరూ అదే అనుకుంటారు కదా అది కాదు కదా వాక్యాన్ని నమ్మాలా నమ్మి నీ జీవితాన్ని దానికి తగినట్లుగా మార్చుకొని అప్పుడు నువ్వు ప్రార్థన చేయి నీలో ఉన్న చెడుతనాన్ని తీసి ఎట్లా ఉండో దేవుడు ప్రార్థన కదా నీవు శుద్ధికరయ్యి ప్రార్థన చేయి నువ్వు హృదయ శుద్ధి దేవుణ్ణి చూచారంటే నువ్వు శుద్ధి అయ్యి ఉంటే దినదినం దూస్తావు కదా వాక్యంలో దేవుణ్ణి కదా ఈరోజు చూడగలుగుతున్నావు నువ్వు దేవుడిని వాక్యంలో చూడండి ఎందుకు నీకు ఈ ప్రభు ఈ మాటలు చెప్తుండంటే మనము ఇప్పుడన్నా ఆయనకు చోటిస్తే నీ జీవితము చక్కబడతది నీ దీపము వెలుగుతుంది నువ్వు ఫలిస్తావు అది సేవ ఉద్యోగం కావచ్చు భార్య సమస్య కావచ్చు లేదా పెళ్లిళ్ళ సమస్య కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు నీ ఆర్థికంగా నీకు వచ్చే డబ్బుల సమ ఏదైనా నువ్వు ఆయన తలంపులకు చోటించి ఆయన మార్గంలో నడిచి చూడు అద్భుతమైన రిజల్ట్ పొందుతావా లేదా ఈరోజు ఎందుకు పొందలేము ఎందుకు రోగాలు వస్తున్నాయంటే ఎందుకు రోగాలు వస్తాయంటే ఎప్పుడు నువ్వు ఆయనకు తగినట్లు ఏ భేదవాడికి సహాయపడలేదు ఎవరికి సహాయపడలేదు కానీ ఆయన ఇచ్చిండు కదా నువ్వేం చేస్తున్నావు సైతానికి పోయి హాస్పిటల్లో పెడతారు ఈరోజు క్రైస్తవుల్లోరా చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడన్నా మనం మార్చుకోవాలా లేదా మార్చుకోకపోతే నన్ను చూస్తే మీ జీవితాలు మార్చుకోలేదు చెప్పేది ఢిల్లీ బ్రదరు ఢిల్లీ బ్రదర్ అనుకుంటే నువ్వు ఎప్పటికీ మారలేవు ఎందుకు నిన్న చెప్పిండు కదా అన్న ఆయన కూడా ఒక ఆత్మ ఉండాలంటే శరీరం కావాలి కదా అందుకే పరిశుద్ధ ఆత్మగా ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన మనలోకి వస్తానండి కదా అది న్యాయంగా రావడం కదా కాబట్టి నాల ఉన్న నువ్వు ఆత్మ సంబంధమైన వాడి అయితే నువ్వు ఆత్మను శరీరాన్ని చూడదు కదా శరీరాన్ని చూస్తే నీకన్నా వయసులో చిన్నవాడిని కావచ్చు శరీరకంగా చూస్తే నీకన్నా చదువుకోని వాడిని కావచ్చు శరీరకంగా చూస్తే నువ్వు ఉన్నవాడి కావచ్చు నేను లేను ఇవి కనిపిస్తాయి అదే ఆత్మీయ స్థితిలో చూస్తే ఇవి కనిపి అన్నట్టు కదా ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎవరు హెచ్చు తగ్గులు ఉండవన్నట్టు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాయి దేవుల్లో ఉన్నాయా భేదాలు నీలో నాలో ఉంటాయి మనలో ఉంటాయి అది అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలా ఎందుకు మనుషులందరి మీద అంత్యదినాల్లో ఇస్తానంటే ఇది కారణం నువ్వు శరీరకంగా చూస్తే హెచ్చు తగ్గులు వస్తాయి నువ్వు ఒక వయసులో చూస్తూ నేను చిన్నవాళ్ళ కనిపిస్తాను నువ్వు చదువుకున్న వాడికి నీ తక్కువ నువ్వు పెద్ద సంఘాన్ని కాపరివి నేను చిన్న ఇవ్వి వస్తాయి అన్నట్టు అదే ఆత్మలో చూస్తే నీలో ఉన్నది ప్రభు ఆత్మ నాలో ఉన్న ప్రభు ఆత్మ అయితే ఇవి దేవుడు చూడారు కదండి అందుకే ఐదు తలాంతలు ఇచ్చిన వాడు చేస్తే బలాదాసుడు అన్నాడు రెండు ఇచ్చినవాడు ఎవరైనా కానీ ఇచ్చింది ఆయన కాబట్టి వందరిని అది తండ్రి ప్రేమ తల్లి ప్రేమ అంటే ఉంటది ఒక బిడ్డ ఎక్కువ ఒక బిడ్డ తక్కువ నీకుంటది అన్నట్టు ఈరోజు మనకుంటది అలాంటి బుద్ధి అదే కదా చూడండి మన ప్రభువు చెప్పేది ఒకటే ఆయనలో ఎచ్చు తగ్గులు ఉండవు కదా అందుకే ఎప్పుడైనా వాక్యము యథార్థమైనది అది దేవుడి నుంచి వచ్చిన సజీవమైన వాక్యం కాబట్టి నీతో మాట్లాడుతుంది కూడా సజీవమైన దేవుడే కదా అందుకే ఆత్మ సంబంధమైన ఆత్మ కాదో పరీక్షించి నమ్మమన్నాడు నీలో వివేచనం ఉంటే నువ్వు అది చేస్తావు వివేచన లేకపోతే అరే ఈ బ్రదర్ చెప్తుండు నా గురించి చెప్తుండు వాళ్ళ గురించి ఇవి అనుకుంటే నువ్వు ఎంతకాలం నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీకు నష్టమా నాకు నష్టమా ఎవరికి నష్టం అదే చెప్తుండడు ప్రభు ఇప్పటికన్నా మన మైండ్ సెట్లు మారడం అంటే ఇదే పై రూపాయలు చూడడం మానేసేయాల ను ఆత్మ సంబంధమైన వాడి అయితే ఆత్మను వివేచించాలి కానీ శరీరాన్ని చూడకూడదు కదా కాబట్టి చూడండి ఈరోజు క్రైస్తవ అంతా ఇదే ఏ సంఘం నుంచి వచ్చింది నీకెందుకు ఏ సంఘం అయితే చెప్పు నీకు అవసరమా నీ పని ఏంది వచ్చిన వాడు ఆత్మ సంబంధమైన ఆత్మ ఇది దేవుడి నుంచి పంపబడిన ఆత్మ అది చూడకుండా నువ్వు ఏ సంఘం అంటున్నావంటే నువ్వు ఎవరు నువ్వు ఈ లోకంలో ఉన్నట్టా లేదా ఇట్లా తయారైంది క్రైస్తవం అందుకే దేవుడు ఇలాని శిక్షించేది కదా బుద్ధి లేని ఉన్నారు లోకం అట్లానే తయారైనది అలా నువ్వు కూడా ఉంటావా నేను ఉంటావా మనల్ని ఉండడానికి ఆ దేవుడు మతపరంగా నుంచి బయటకు లాక్కు కాదు కదా కాబట్టి చూడండి మనం ఈ రోజు అంతా లోకం ఇట్లానే ఉంటుంది కదా నువ్వు చూడాల్సింది వాక్యాన్ని దేవుని ఆత్మను వివేచించకుండా నువ్వు వాడి పై రూపం వాడి పొడ్డోడ దావిదేమన్నా ఎత్తుగా ఉండ అన్నలు యుద్ధాలు చేసేవాళ్ళే కదా పొడ్డోడు కదా దావిదని ఎందుకు అనుకున్నాడు అది ఎంత ఈ క్రైస్తవ మాత్రం అంతా ఏంటంటే గుడ్డితనం ఎందుకంటే యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలువ దేవుని బిడ్డ అందుకు చూడలేకపోతున్నారు కన్ను చూడలేని స్థితిలో తయారైనారు చెవులుండి వినలేని ఎందుకంటే లోక సంబంధంగా గుడ్డితనం ఉంటే చూడలేవు కదా దేవుడినే ఎదుట పెట్టుకున్నారు వాళ్ళ దేవరాత్రంలో ధ్యానించే ఆయననే ఎదుట పెట్టుకొని వాళ్ళు ఎట్లా గుడ్డి వాళ్ళు నువ్వు కూడా అలానే తయారవుతావా అలా తయారైతే ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా నరకంలోకి పోతారు నీ జీవితం కూడా అట్లానే తయారవుతా లేదా చూడండి మనము యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగు లోకంలో ఉన్న క్రైస్తవులకి ఈ రోజు నీకుందో లేదో చూసుకో గురితనం నువ్వు నీ కళ్ళ పెట్టుకుంటే అది నిన్నెప్పుడో కప్పిపుచ్చేసింది నీ కళ్ళని నీ కనిపిదు దేవుని వాక్యం నీ కనిపిదు అర్థం కాదు కానీ ఎప్పుడైతే ప్రభు నేత్రాలు నీకు కదా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే అప్పుడు అర్థమవుతుంది అయ్యో ఈ మనిషి ప్రభువుని అడిగిన దేవుడు ద్వారా మాట్లాడుతుండని గ్రహిస్తావు అయ్యో ఇది కదా కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే దావీ పాపం చేస్తే దేవుడు డైరెక్ట్ గా దావి దగ్గరికి వచ్చి మాటాలా నా తాను ప్రవక్తకు దగ్గర కదా నువ్వు పోయి చెప్పు దావీదికి తాను ఏం చేస్తుండో ఈరోజు వాక్యాల ద్వారా అందరి ద్వారా దేవుడు ప్రతిదినం మాట్లాడుతుండదా కానీ నువ్వే గ్రహించుకోలేక చూడండి ఇప్పుడన్నా మనం మారాలా నీలో మార్పు రావాలా అదే అంటాడు కదా నువ్వు నులి వెచ్చగానలేవు వెచ్చగానైనా లేవు నువ్వు చల్లగానే లేవు నులివెచ్చగా ఉన్నాను కాబట్టి ఆయన అంటడా లేదా ఇప్పుడన్నా నువ్వు మారు అంటే ఎందుకు అన్నాడు చెప్పండి ప్రభు ఆ మాట మళ్ళీ మారు మనసు పొందమంటే చూడండి అట్లా ఉందన్నట్టు లోకం ఇప్పుడు కూడా అంటుండ లేదా ప్రభు మీ చెడుతనాన్ని విడిచిపెట్టి నా వైపు మళ్ళితే నేను జాలిపడి మిమ్మల్ని బహుగా క్షమిస్తాను అంటుడా లేదా కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది ఒకటే మనం ఇప్పుడన్నా మారాలని చెప్తుండ వాక్యం చెప్పేసి క్లోజ్ చేస్తాను ఇరిమియా గ్రంథము పదమూడులో ఇరవై మూడో కూసు దేశస్థుడు ఇరిమియా గ్రంథము పదమూడులో ఇరవై కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా కదా కూసు దేశస్థుడు అంటే ఎథియోపియన్ అంట అంటే నల్లగా ఉంటారు దక్షిణాఫ్రికా జాతి సంబంధించి అంటే వాళ్ళ జాతి రంగేమైనా మార్చుకోగలుగుతారా చిరుతపులి కూడా ఉంటది కదా రకరకాల మచ్చలు ఉంటాయి అది మార్చుకోగలుగుతదా చెప్తుంటే ప్రభు కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా మార్చుకోనగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరు మేలు చేయ అల్లపడును కదా చెప్పండి నీ బుద్ధి మారితే ఇప్పుడన్నా మేలు చేస్తావు కదా ఇప్పుడన్నా నీ తలంపులు కాకుండా ఆయన తలంపులు చోటిస్తావు కదా ఇప్పుడుగా ఇప్పుడన్నా నీ ఆలోచన ప్రకారం కాకుండా నీ నా మాట తీరిగిన నేను ప్రకారం కాకుండా ఆయన త్రోవలో ఆయన మార్గంలో నడుస్తావా లేదా మార్చుకోకపోతే ఎవరికి నష్టం చెప్పండి కదా చెప్తుంట తర్వాత ఏమంటుండంటే ఇరిమ్యా గ్రంథము పదమూడు ఇరవై మూడు ఇరవై నాలుగు కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చదరగొట్టేదను కదా కదా నీకు తెలుసు కదా మీ అందరికీ వరిపాలం తెలుసు కదా వరిపాలంకి మొక్క నాటినప్పుడు అది పెద్దరికి గింజలు వచ్చినప్పుడు తెలియదు ఎందుకు ఏది దాంట్లో సరైన గింజ ఉందో బియ్యం రైస్ ఉందో ఏది పొట్టులాగా ఉందో తెలియదు కదా ఏం చేస్తారు పొడవలు పెట్టి కోస్తారు అన్నట్టు కోసి వాటిని ఎండబెట్టి అప్పుడు కొడతారు కొట్టి చాట కొడితే పోతాయి తుప్పు చెత్త చదారము అదే కదా నీ జీవితం బాపేసి మించు యోహన అన్నాడా లేదా ఆయన చేత ఆయన చేతిలో ఉందన్నట్టు అంటే ఆయన చేత పట్టుకొని ఆయన నిన్ను కళ్ళంలాగా చేస్తే నువ్వేమున్నావు గింజలాగా ఉన్నావా చెత్త అది ఉంటుంది కదా పొట్టులాగా ఉన్నావా పొట్టు కూడా ఎన్ని గింజలు పడితే అంత పొట్టు కూడా బయటకు వస్తుంది అన్నట్టు నీ జీవితం పొట్టులాగా ఉందా గింజలాగా ఉంది ఇప్పుడు నా ఆలోచించినావా ఆయన చెదర కొట్టినప్పుడు అన్నట్టు నువ్వు గింజలాగా ఉన్నావా పొట్టులాగా ఉన్నావా కదా ఇవి రెండు కూడా ఆ యొక్క మొక్కలోనే కదా కదట్టి చెప్తున్నాడు ప్రభు మనకి ఇప్పుడు ఆయన ఏమంటుంది కాబట్టి అడివి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టేదను కదా చల్లం బట్టి ఆయన చెదరగొడతాడా లేదా మంచి గింజలు ఆయన కళ్ళం బట్టే అతను ఏం చేస్తాడు ఆ గింజలన్నీ వేసుకొని దాన్ని కళ్ళం పడ తూర్పు పడతాడంటారు ఊర్లో అప్పుడు ఏం ఎందుకు అటు చేస్తుండంటే మంచి గింజలు కావాలా పనికి మనల్ని పోవాలన్నట్టు అందుకన్నాడు బాప్తీసం ఆయన చేట ఆయన అది కదా ప్రకటన గ్రంథంలో ఎన్నోసార్లు చూసినాం కదా మనుషుల్లో నుండి ఆయన కొనుక్కుంటాడని కదా కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుండండి ఇప్పుడన్నా నువ్వు ఎట్లా ఉన్నావా చూసుకున్నావా నువ్వు మార్చుకోగలిగితే చూసుకోగలుగుతావు మార్చుకోపోతే ఏమి చూడలేవు కాబట్టి ఇక్కడ చెప్తుండే ఇరిమియా గ్రంథము పదమూడులో ఇరవై ఐదు నువ్వు అబద్ధమును నమ్ముకొచ్చు నన్ను మరచితివి కనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని యహోవా సెలవిచ్చుచున్నాడు కదా ఈరోజు అబద్ధాన్ని నమ్ముకొనే ఉంది క్రైస్తవ జీవితం నిజ స్వరూపాన్ని నమ్మల అబద్ధాన్ని ఆశ్రయించినారు కదా కాబట్టి చూడండి ఈరోజు అట్లానే ఉంది కదా నీవు అబద్ధమును నమ్ముకొను నన్ను మరిచితి దేవుణ్ణి కూడా మర్చిపోయినారు ఈరోజు క్రైస్తవులు అంత వాళ్ళ తలంపులు అంత వాళ్ళ ఇష్టం ఏ రోజు ప్రభా ఈ వాక్యం కూడా నీకు నీ చిత్తానుసారంగా నేను ఏ రోజున అడిగినామా ప్రభా ఈరోజు నేను వాక్యం ప్రకటించాలా ఏమి ప్రకటించాలా నువ్వు ఎప్పుడన్నా బయలుపరుచు ప్రభా అని ఎప్పుడన్నా అడుగుతామా ప్రభా ఈ బ్రదర్తో మాట్లాడుతున్నాను నా స్థానంలో నువ్వు ఉండి బ్రదర్తో ఎట్లా మాడతావు ఎప్పుడన్నా అడిగినామా మనం ప్రభా నైనా తండ్రి వీళ్ళందరూ నైనా ఇలా ఈ పని నిమిత్తం నేను వెళ్తున్నాను ప్రభా నీ ప్రకారంగా అక్కడ జరగాల ప్రభా అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తావా నీ సొంత బుద్ధివాడి ఆ రీతిగా ప్రార్థనలు చేస్తే ఎట్లా వస్తుంది నీకు కార్యం చెప్పండి చూడండి ఇది కూడా మోసపోవడమా కాదా తర్పము అవన్ ఎట్లా మోసపరిచిందా ఈరోజు నిన్న అట్లా మోసపోయించిందా లేదా చూడండి ఎవరు అందుకే అన్నాడు ధాన్యాలు మనకి మత్తైసు వార్తలో చదువువాడు గ్రహించును గాక నాశనకరమైన ఏ వస్తువు చదువువాడు కదా నువ్వు గ్రహించలేకపోతున్నావా లేదా కాబట్టి చదవలా ఏది బైబుల్ లేఖనాలు చదివి ఉంటే నీకు తేటగా అర్థమయ్యేది ఎప్పుడు నువ్వు చదవలేదు చదివినా ఏం చేసిందో తెలుసా యుగ సంబంధమైన దేవత నీకేం చేసిందో తెలుసా గ్రుడ్డితనం కలుగు అందుకు చూడలేకపోయినావు నువ్వు కదా చూడండి మనం మారాలని చెప్తుంటు ప్రభు ఇప్పుడన్నా నీ తలంపులు పెట్టి పోకు ఆయన తలంపులకు చోటి ఇవ్వు అది వాక్కు ఆయన వాగ్దానం అది నువ్వు స్వతంత్రించుకుంటే నీ జీవితం బహుగా ఫలిస్తుంది అది చేయకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు పెట్టుకోవచ్చుగా ఎక్కడికైనా ఇల్లు ఏ ప్రపంచమైనా తిరుగు రానేరా నువ్వు తిరిగి ఆయన దగ్గరికి ఆయన పాదాల దగ్గరికే రావాలా ఎందుకంటే స్వస్థత ఆయన దగ్గరే ఉంది ఆ పరలోక రాజ్యాల్లోకి పోవాలన్నా ఆయన దగ్గరే ఉంది కదా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవం కదా ఆడ దగ్గరికి రావాలి నువ్వు ఎక్కడికి పోయినా ఏం లేదన్నట్టు కదా ఈ లోపు ఎక్కడెక్కడో తిరిగి ఆ పన్నెండేళ్ల రక్తస్రావం గల స్త్రీ ప్రయాసపడినట్టు ప్రయసపడితే ఏమని అర్థం ఉంటుందా ఆమెకు తెలియదు దేవుడు నీకు తెలుసు కదా అయినా నువ్వు ఇంతకాలం నష్టపోయినా వాళ్ళు ఎదారు నీ జీవితంలో సమాధానం ఉందా చెప్పండి ఏమన్నా నీ జీవితంలో అభివృద్ధి ఉందా చెప్పు కదా ఎందుకు అంటే ఆమెకు తెలియదు మోసపోయి తెలుసుకొని వచ్చింది కానీ నువ్వు తెలిసి కూడా కష్టపడుతుంటేవే ఏమన్నా దీనికి ఏమంటారు చెప్పండి మనం మన భాషలో ఇలాంటి దాన్ని ఏమంటారు చెప్పండి ఈ విధానాన్ని ఏమంటారు చూడండి అందుకే మన మనుషుల బలహీనత ఇదే క్రైస్తవుల బలహీనత ఇదే వాళ్ళ తలంపులు చోటిస్తారు వాళ్ళ త్రోవ అంటే వీళ్ళు లేసుకుంటారు రోడ్డు ఆయన రోడ్లో బోరు ఎట్లా నువ్వు ఫలిస్తావు చెప్పు ఎట్లా నీలో అభివృద్ధి చెప్పు ఎట్లా నువ్వు ఆయనలో ఆయనని చూడగలవు ఆయనతో సావాసం చేయగలవు చెప్పు ఆయన త్రోవలో నడిస్తేనే కదా దినదినం నీతో ఆయన సావాసం చేసేది నీ త్రోవలో వెళ్తే ఆయన వస్తాడు ఆయన త్రోవలో నువ్వు వెళ్ళాలా ఇప్పుడన్నా మారాలా క్షమాపణ లేదా మనం ఇంతకాలం మోసపోయినాం కదా కాబట్టి ప్రభు చెప్తుండు లాస్ట్ వచ్చినము కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను ఇంగ్లీష్ లో ఏముందంటే దే విల్ ఐ డిస్కవర్ దట్స్ అప్ప ఉందంటే ఇక్కడ ఏముందంటే దట్ వై షేమ్ మే అపీర్ అంట సిగ్గు పడతావంట ఆ దినం సిగ్గే పడతాం ఆయన వచ్చే దినం ఆయన ఎదుట సిగ్గు పడతావు కదా ఆదాం అవ సిగ్గుపడినరా లేదా ఎందుకంటే ఆయన తలంపులు ఆయన మార్గంలో ఉండుంటే ఆ పని చేయరన్నట్టు అబద్ధం ఆశ్రయించరు కదా అబద్ధమే కదా సైతాను వాడు ముయిత్తు చేత మోసపరిచుడు ఈరోజు నువ్వు కూడా మోసపోయినావా లేదా నీ జీవితం ఉంది కదా వాళ్ళు సిగ్గుపడ్డారు ఆయన ఎదుర్కోలేకపోయి మొత్తలు చోటన దానుకున్నారు నీ జీవితం కూడా అట్లా తయారవుతుంది ఎందుకంటే మొహం చూపించుకోవడానికి ఏముంటారు చెప్పు నిన్ను నీ విధానమే చూపిస్తుంటే ప్రభు ఉందా లేదా మన ప్రభు చెప్తుంటే ఏమంటుండు కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ వ్యభిచారమును నీ సకలింపును నీ జార కార్యములను కాముత్రతను నేను ఎరుగుదును పొలములో మెట్టల మీద నీ ఏయక్రియలు నాకు కనబడుచున్నవి ఎరుసలేమ నీకు శ్రమ నిన్ను నువ్వు పవిత్ర పలుచుకున్న నవు ఇక్కడ ఎంతకాలం ఇలాగ జరుగును ఇదే ప్రశ్న ప్రభు మనల్ని అడుగుతుండవు ఇంకెంతకాలం నీ తలంపులు చోటిస్తావు ఇంకెంతకాలం నీ బుద్ధిని ఆధారం చేసుకుంటావు ఇంకెంతకాలం నీ త్రోవలో నువ్వు నడుస్తావు నీ త్రోవలో నడుస్తున్నావు కాబట్టి నీ తలంపులు చోటిస్తున్నావు కాబట్టి నువ్వు విగ్రహంలా కదా ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే వ్యభిచారానికి హెచ్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ జేమ్స్ట్రాంగ్ నెంబర్లు అడల్టరీ ఇది ఐడియల్ వర్షిప్ అంట అంటే విగ్రహారాధన కదా కాబట్టి చూడండి జార కార్యములు అంటే స్థిరంగా ఉండదు అన్నట్టు ప్రతి దానికి నువ్వు లొంగిపోయే గుణం అన్నట్టు కదా కామత్రులతో నేను ఎరుగుదను పొలం అంటే ఈ లోకానికి సాదృశ్యం మెట్టలంటే పర్వతానికి సాదృశ్యం లేదా నులివెచ్చని జీవితం అన్నట్టు కదా అందుకే ఆయన ఉమ్మి వేస్తానని అన్నడా లేదా కాబట్టి పొలములోనున్నను మెట్టల మీద నీ ఏ క్రియలు నాకు ఏ క్రియలో కదా నీ తలంపులతో పోతే అన్ని వాక్యానుసారంగా లేనే కదా నీ జీవితం నీ మార్గం ప్రకారం పోతే ఎప్పుడు ఆయన మార్గం ప్రకారంగా లేదు కదా ఆయనలో నీతి లేదు ఆయనలో న్యాయం లేదు ఆయనలోని యథార్థత లేదు ఆయన పట్ల నమ్మకం లేదు కదా అప్పుడు అది ఆయనకి ఎట్లా ఇష్టం ఈరోజు క్రైస్తవులు అదే చేస్తుంటారు కదా నువ్వు ఆత్మను పరీక్షించాలా అది నీకు చెప్పిపోయిండు ప్రాభు కదా నువ్వేం చేస్తావు శరీర సంబంధంగా చూస్తే నువ్వు వాక్యానుసారంగా నడుచుకున్నట్ట ఆయనకి అసహ్యం తెచ్చుకునేలాగా ఉన్నట్ట నీ ఈ రోజు లోక తయారైంది కదా కాబట్టి చూడండి ఇప్పుడన్న దేవుడు నీకు శ్రమ ఇప్పుడు ఆయన నీ హేయ చూసిండు కదా నీలో చెడుతనాన్ని చూసిండు కదా నీ తలంపుల ప్రకారంగా నీ ప్రకారంగా పోతుండు కదా నీకు శ్రమ అన్నాడు కదా తర్వాత కూడా చెప్పిండ లేదా నువ్వు నా ఎందు తిరిగినాడలా నేను జాలిపడి నిన్ను బహుగా క్షమిస్తానన్నా లేదా ఆయన క్షమాపణ పొందుకోకపోతే ఖచ్చితంగా నీకు శ్రమ నేను ఆ రీతిలో లేకపోతే నాకు శ్రమ మీరు లేకపోతే మీకు శ్రమ ఎవరైనా ఖచ్చితంగా శ్రమ పొందుతారు అందుకే దేవుడు ప్రేమ దేవుడు కాబట్టి మనల్ని సిద్ధపాటు చేస్తుండు కదా కాబట్టే చూడండి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తుండు నిన్ను నీవు పవిత్ర పరుచుకొన ఇక నెంత కాలము ఇలాగ జరుగును నువ్వు ఇంక ఇంకెంత కాలము ఈ రీతిగా జీవిస్తావు కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుండు ఇప్పుడన్నా మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలా వేషధారకుల జీవితంలో నుంచి నువ్వు బయటకు రావాలా వేషధారనే నీ తలంపుల ప్రకారంగా పోతే నువ్వు వేషధారకుడివే నీ మార్గం ప్రకారంగా పోతే నువ్వు వేషధారకుడివే నీ బుద్ధిని ఆధారం చేసుకోబోతే నువ్వు వేషధారకుడివే నీలో వాక్యానుసారంగా లేదు నీ ప్రవర్తన వాక్యానుసారంగా లేదు నీ జీవితం వాక్యానుసారంగా లేదు నీ మనసు ఆలోచన లేదు నీ హృదయం అట్లా లేదు నీ నడవడిక అట్లా లేదు సమస్త నీ ప్రవర్తన ఏది లేదు అప్పుడు ఎట్లా నీతిని ఆయన రాజ్యాన్ని వెతకగలవు నువ్వు ఎట్లా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకలేనప్పుడు ఆయన నీతిని న్యాయాన్ని ఎట్లా ప్రేమించగలవు ఆయనకి తగినట్లు ఎట్లా నడుచుకోగలవు నీలో చెడుతనం ఉంటుందా లేదా వాక్యానుసారంగా ఉంటే నువ్వు దేవుని తగినట్లున్నట్టు వాక్యానుసారం లేని జీవితం దేనికి తగినట్లు నీకు అర్థం అవ్వాలా లేదా నీ తలంపులు పెట్టుకోబోతున్నావు అంటే నువ్వు అప్పుడు నువ్వు దేనికి సంబంధం అర్థమవుతుందా లేదా కాబట్టి ఇప్పుడన్నా మన జీవితాలు నువ్వు సమర్పించుకోవాలా ప్రభుకి నమ్మాలా ఈ వాక్యాలని నా జీవితంలో నెరవేరాలా ప్రభు అని నువ్వు చేయి కదా నీకు చోటిస్తున్నాను ప్రభా నీ తలంపులో చోటిస్తున్నాను నీ మార్గంలో నేను నడుస్తున్న ప్రభా నేను వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఆయన ప్రతి మోకాలు ని ఎదుటో వంగాల్సిందే ప్రభా మేము చెప్పే ప్రతి వాక్యం వాళ్ళు స్వీకరించాల్సిందే ప్రభ ఎందుకంటే నీ చిత్త మేము సేవలో వెళ్తున్నాం ప్రభా మా బుద్ధులు మా ఎక్స్పెరిమెంట్లు అవసరం లేదు ప్రభా మనుషులు వాడతారు సైంటిస్టు తయారైపోయినారు లోకమంతా అందుకు మోసపోయినారు అందరు క్రైస్తవులు మా ఎక్స్పెరిమెంట్లు వద్దు మా జ్ఞానం వద్దు ప్రభా సమస్త నీ అధికారానికి అప్పజెప్పుకుంటున్నాం ప్రభా అన్నడా లేదా సంస్థ ప్రవర్తన నాకు అధికారానికి అప్పజెప్పుకుంటే మీ మార్గంలో త్రోవల సరళం చేస్తా అన్నాడా లేదా ప్రభు కాబట్టి నీ ఎక్స్పెరిమెంట్లు నీ బుద్ధి నీ ఆలోచనలు నీ గైడ్ కాకుండా ఆయన గైడ్ ప్రకారంగా నువ్వు చోటిస్తే అప్పుడు ఆయన వెలుగు నువ్వు తీసుకురాగలవు నీ సేవ కూడా ఫలించగలుగుతుంది నువ్వు ఫలించగలుగుతావు నీ జీవితం కూడా ఫలపూరితంగానే ఉంటుంది నీ ఎక్స్పెరిమెంట్లు నీ జ్ఞానం వాడి నీ తెలివితేటల వాడి నువ్వు చేస్తే నువ్వు ఏదో ఒక చిక్కుకొని పోతావు అంతే ఎవడైనా ఆయన ప్రకారంగా నడుచుకోవాలా ఆయనకి మాదిరిలాగా మనం చేస్తే ఏ పనైనా వాక్యానుసారంగానే ఉండాలా अभी पनी आसहिनेचिता श्रम वस्बे मन प्रतिदी आयन की समर्पुनी अग् मन आयन की लड़ा आयन की विधेयता चूपा आयन की भयपड़ा आयन मार्ग में आयन सत्य जीवन मनमा अकम बहु परशुद्ध परशुदु प्रेम कलना त्री कृप कैव जीवन कलना तंडी अवन प्रभ यह मनस सैंट प्रभ वाल्ञामे चूँ प्रभ यह पसना नड़गर का ప్రార్థన మాత్రం చేస్తారు ఇది ఏ ప్రార్థన అది వాళ్ళకే అర్థం కావాలా మేము చేస్తుంటే మాకు అర్థం కావాలా ఈ రోజు లోకమంతా అట్లానే ఉంది చూడండి ప్రభా ఏ రీతిగా సర్పము కుయుక్త చేత ఆయన అవ్వని మోసపరిచినట్టు ఈ రోజు క్రైస్తవులందరికీ వాడు ఆయన గృడ్డితనం కలుగు చేసేయండి కాబట్టి ఎవరు మీరు బట్టలు ఎత్తి మొకాన చూపించేదా కనబడదన్నట్టు ప్రభా అంటే కళ్ళు మూసుకుపోయినాయి ప్రభా కిందకు చూడలేకపోతున్నారు వాళ్ళ జీవితాలు చూసుకోలేకపోతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంది వాళ్ళ చూపులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది వాళ్ళ హృదయం ఎట్లా ఉంది వాళ్ళ వాక్యం నీకు తగినట్లుందా వాళ్ళ సేవ నీకు తగిన అన్ని వాళ్ళ తలంపులు వాళ్ళ త్రోవలు వెళ్తే అవి ఎట్లా ఫలిస్తాయి ప్రభా ఎట్లా నీ వాక్యానుసారంగా ఉంటాయి అది ఏ క్రైస్తవులు ఈరోజు గ్రహించగలుగుతున్నారు ప్రభా మేము అలా రీతిగా ఉంటే మమ్మల్ని కూడా క్షమించు ప్రభా మేము నాయన నీ తలంపులు చోటివ్వాలా నీ మార్గంలో మేము నడవాలా అప్పుడే మా జీవితాలు ఫలబుతం ప్రభా నీకు వేరుగా ఉంటే మేము ఏమీ చేయలేం ప్రభా మా జీవితాలు ఎండిపోతాయి ప్రభా అందుకే క్రైస్తవులు మిమ్మల్ని మరుగు చేసినారు మిమ్మల్ని తృణీకరించారు యేసు క్రీస్తును తృణీకరించిన ఫలించడు ప్రభా వాడు ఎవడైనా కానీ ప్రభా कबटे आत्मीय सेवा उल्लात्म जीवन ले जीवाधिपति कदा प्रभा नी मार्ग में नी सत्य जीवन उ मार्ग में नी सत्य लेकिन जीवन एक्त अंके एंनाई वाला आत्म का अभी एवं चूड़ा प्रभा महाभयकर श्रम में पबटे मेम चपाला अने की नी चेव उ नी च प्रकार जीवन उभ मंटू ले प्रभ आ रीति का ना ममल ने नी समुट నీ వాక్యమే యథార్థమైనది మీరే యథార్థమైన వాళ్ళు ప్రభా నీ నీతిని న్యాయాన్ని మేము వెతకాల నీ రాజ్యాన్ని వెతకాల ప్రభా అప్పుడు ఆటోమేటిక్ గా మీకు అనుగ్రహింపబడతాయన్న ప్రభా ఈ రోజు అది చేయకుండా ఏదేదో ప్రయాస పడిపోతున్నారు ప్రభా అందుకే వాళ్ళ జీవితాలు ఎండిపోయిన జీవితాల్లోనే ఉన్నాయి ప్రభా మా జీవితాలు ఆ రీతిగా ఉంటే ఒకప్పుడు ఉన్నాం ప్రభా నైనా మీరు క్షమించి మాకు మా కళ్ళకి वो यदि दुशुड़ नाई गुडतम कल वाक्य द्वारा मेर स्वस्थतु मेम चूड प्रभा अभी धन्यताब नुत स्तोत्रा से नजरेड़ीन येसु क्रीस्तु नाम प्रार्थि वे त्री आमे సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపరణ మహోనతుడ దేవ మహమస్వరీపకు తండ్రి కృపా మేడానికి వనాలు ఇస్తయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్ మమ్మల్ని ఆర్చి కాపాడి అయినా ఇక నూతన దినం మేము అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందలు అర్చించుకోవడం అయినా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవడం గొప్ప దేవా ఏసయ్యా నీకే స్థుతులు స్తోత్రం ఓ ప్రభావ తండ్రి ఏసయ్యా మీరు అక్కడ దినాల్లో నేను ప్రతి దశలో ప్రభావ మేము రీతిగా జీవించాలా ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్న ఎంతగానో బలపరుస్తుంది అయినా అయినా ఏసయ్య మీకు అంగీకారంగా ప్రతి దశలో మేము జీవించాలా ప్రభావ మీ వాక్యం ప్రభా అయినా నీకులకు ప్రభావ మేము ఎందుకంటే ప్రభా అనేక జీవితాలు ప్రభావ నా తాన్ని మారుమూలుసు పొందిన జీవితాలు ప్రభావ సమర్పించుకోలేని జీవితాలు లాగానే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభావ వాళ్ళు రీతిగా ఉన్నారు ప్రభా ఎందుకంటే ప్రభా కాపరులు సరైన కాపరులు లేరు ఓ ప్రభావ మార్గంలో నడిపించేవారు లేరు ప్రభావ అందుకే వాళ్ళ జీవితాలు ఆ రీతిగా ఉన్నాయి ప్రభా ఇంకా పరిస్థితి లాగానే ఉన్నారు ప్రభావ ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీతంలో ఎట్లా పోవాలో తెలియదు ప్రభావ మార్గంలో ఈ రోజు క్రైస్తవ జీవితం ఎందుకు ఆ రీతిగా ఉన్నారంటే ప్రభా సరైన కాపరు బోధకులు లేరు ప్రభావ కాబట్టి నేను ఈ చివరి కాలంలో ప్రభావ మీరు ప్రభావ అనేక బిడ్డలు మీరు ఏర్పరచుకున్నారు ఎందుకంటే ప్రభావ మీరు అందరినీ ఏర్పరచుకున్నారు మొదటి నుంచి కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది కానీ పిల్లలు వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు ప్రభావ కాబట్టి నైనా ఈ చివరి కాలం ఉంటున్న మేము ప్రభావ మీ వాక్యాన్ని స్పందించి మిమ్మల్ని ప్రేమించి ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చి బిడల్గా మమ్మల్ని తయారు ప్రాదిష్టమైన ప్రతి దశలో మేము పశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాల ప్రభావ మీ వాక్యాన్ని ప్రభావ మా జీవితంలో ప్రభావ అలంబించుకొని దాని ప్రకారంగా జీవించాల ప్రభావ అనేకని అనుభవపూర్వకంగా ప్రకటించాల అలాంటి సేవా జీవితాలకు మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన అనేక జీవితాల ప్రభావ మీ కట్టాల ప్రభావ పడిపోయిన ప్రాకాలలాగా పునాది మీరు కట్టలేని జీవితాలుగా ఉన్నాయి వాళ్ళందరినీ తిరిగి మేము కట్టాలా సమకూర్చాల ప్రభావాళ్ళందరికీ ప్రభావా మీ జ్ఞానాన్ని మేము బోధించాలా వాక్యంలో అలాంటి సేవలో మమ్మల్ని అందరూ నడిపించండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకు మీ సిద్ధపరచాలా ప్రభావా అలాంటి సేవా నడిపించి ప్రతి చోట మీకొరికి మమ్మల్ని సాక్షులు పెట్టుకోండి దేవాతి దేవనాథండి మీరు అక్కడ దినాల్లో ప్రభావా నైనా ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభా మీరు చూపించినారు నైనా అయినా ఇస్తయా కాబట్టి ఆ రాకడ ప్రభావ సమయంలో మేము ఉంటుండగా ప్రభావ అనేకులను ప్రభావ అనేక చీకటి చోట్ల మేము వెలుగులాగా మేము ప్రకటించాలా ప్రభావ అనేక జీవితాలు ప్రభావ ఆరిపోయిన జీవితాలాగా ఉన్నాయి ఒకప్పుడు వెలిగింపున జీవితాలైనా అవి ఆరిపోయిన ప్రభావ కాబట్టి మేము మళ్ళా ప్రభావ ఆ జీవితం మేము వెలిగించాలా ముందు మేము వెలిగించబడాలా ప్రభావ మాలో వెలుగు లేకుండా ఇతరులు మేము ఏదైతే వెలిగించగలం ప్రభావ కాబట్టి మేము వెలగాల ఆ దివిటీ పట్టుకునే ప్రభావ అనేక జీవితాలు వెలిగిస్తూ ఓ ప్రభావ మీరు ఆకటికి మీరు సిద్ధపచ్చాలా ఓ ప్రభావ బుద్ధి గల కన్నెకలుగుండి ప్రభావ ఉన్నారు బుద్ధి లేని వారుగా ఉన్నారు ఇద్దరు నిద్రపోయినారు ప్రభావ తెలిసి ఉండి కానీ అర్ధరాత్రి వేళ కేక వినబడిన ప్రభావ ఆ కేక జీవితం ప్రభా మీరు మాకు అనుగ్రించినారు దాన్ని నీకు వందలు అర్పించకుండా అనేక జీవితాల ప్రభావ మీకు బాకానం ఊదాల ప్రభావ అనేకులని ప్రభావం మేల్కొల్పాల ప్రభావ అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్న కేకలు ఓ ప్రభావ పరాకారం మీద ప్రభావ ఎరుషలేని ప్రకారం మేము కేకలు వేసే వాళ్ళగా ఉండాలి ప్రభావా అరే మనం ఒక కేకలాగా మేము ఉండాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ నీకు నిద్రపోతుంది కేక వేసినప్పుడు వాళ్ళు మేల్కొని చక్కపరచుకుంటారు ప్రభావా ఆ సమయం దగ్గర అయిపోయింది కనుక ప్రభావ బహు జాగ్రత్తగా కలిగి ఉండాలి పశుద్ధంగా జీవించాలా మీకు ప్రీతికరంగా ఉండాలా ప్రతి దశలో మీకు మాదిరిగా ఉండాలా ప్రభావా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు ప్రభావ సమస్తం మీరు ఉండగా మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు మీరు మాకు కావాలా ప్రభా మీరు తప్ప మాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు మా చూపుల్లో మా తలంపులు మా మనసులో మా హృదయంలో సమస్తలో మీరు ఉండండి ప్రభావ మా హృదయంలో ఉండి ఓ ప్రభావ మీరు నడిపించండి మీరు నడిపించకపోతే మేము ఏం చేయలేం ప్రభావ గత కాలం నుంచి మీరే నడిపిస్తున్నారు ఇక ముందు కూడా మీరు నడిపిస్తున్నారు అయినా ఆ రీతిగా మమ్మల్ని స్థిరపచ్చి బలపచ్చి ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరినీ శాసన పెట్టుకోండి సమస్తలు మీరు శిష్యులుగా చేయాలా ప్రభావా అనేకులు శిష్యులుగా చేయాల సేవకుని తయారు చేయాలా సంఘాలు విస్తరింపబడాలి ప్రభావ మీ రాజ్య శువార్థ ప్రకటించబడాలా ఒకరితో చేసేది కాదు ప్రభావ ఒక్కడు పది వందలు కావాలా ఆ రీతిగా విస్తరించాలా క్రైస్తవ సంఘం మీ రాజ్య స్వార్థ ఆ రీతిగా దాన్ని మేము కారుకులను కావాలా మేము ముందుకు పోవాలా ప్రభావ అనేకులు మీరు తీసుకుని రావాలా సేవకుల్ని ప్రభావ సేవల గొప్ప గొప్ప సేవకులు రావాల ప్రవా రీతిగా యంగ్స్టర్స్ మీరు ప్రోత్సహించి మీ జంతువు మీరు నడిపించాల సేవల మీద నడిపించాలా ప్రభావా అంటే ప్రయాసంలో మేము పోతున్నాం ప్రభా నైనా మీరే మమ్మల్ని ఆశ్రదించి ఆమోదించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ప్రాదిష్టం బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి మీరు నూతనమైన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరూ శాశనిని పెట్టుకోవాలి మీరు ఆకు సిద్ధపర్చుకోమని త్వరలో రాన ఏస క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాదశాం తండ్రి అలడిగా నాదివ ప్రీతిగల సేవ చేయాలా నాదివ మీరు నా ప్రభా ఇంతవరకు నడిపించే ఇంత ముందు మీరే నడిపించండి గొప్ప జనం కనికరించండి ఆదరించి సరస్వతం నడిపించి ఆత్మ తెలుగు రేస ప్రభావ వాళ్ళ విస్తీర్ల దగ్గర రావాలా మీరే కారణించండి అలరియా రక్షణ పొందారా వ్యాక్సిన్ రత్నాన్ని పోషించండి నా దీవాని అలడియో తొలగా సువార్థ పోవాలా మా దేశం అంతా సువార్థ పాకాల రేసప్రవా పతి బిడ్డ రక్షణ పొందారా ఒక ఆత్మకి రక్షింపుతాను వీళ్ళు రేసప్రహా మీరే కారణించండి తాకండి కుటుంబంలో నెమ్మది శాంతి కష్టం తొలగించి వినిపించి మీరు అక్కడ సిద్ధప్రచిస్తామైంది దేవునకు కృపా సమాధానం అలాగే మన కెప్టెంబ్రేర్ కు పత్తికి గొప్ప జనంకు సదాకాలం మనకు తోడుగా కామీన్